జీవితంలో సుఖాలు ఉంటాయని చెప్పి మనకు ఎవరు చెప్పలేదు జీవితంలో సుఖాలు కావాలని అనుకోవటం తప్పు కాదు కానీ సుఖాలే కావాలని అనుకోవటం మాత్రం తప్ప చెట్టుకు పువ్వులే పుయాలి పండ్లే కావాలి నా కాకు నొద్దు అంటే కుదరు ఎందుకని ఆకులుంటేనే చెట్టుకు ఆహారము అని ఎదుగుతుంది ఎదిగినప్పుడు ఒక దశలో మొగ్గలు కాయలు పువ్వులు పండ్లు మనకే ఆ వ్యవస్థ ఉన్నప్పుడే విత్తనా వస్తాయి అసలు నిజానికి చెట్టు యొక్క ప్రయోజనం ఏమిటి తనం ఎందుకని విత్తనం నుంచి చెట్టు వస్తుంది కాబట్టి విత్తనమే లేకపోతే చెట్టుకు అవకాశం లేదు చెట్టు లేకపోతే విత్తనాల కస్తాయి ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నానంటే సమాజం ఒక సంస్థ కదా అందులో పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ గాని నిద్యా వ్యవస్థ కాని పరిపాలనా వ్యవస్థ కానీ ఇతరత్ర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సబ్ యూనిట్స్ సిస్టమ్ సబ్ సిస్టమ్ అని చెప్పని యూనిట్ సబ్ యూనిట్స్ ద లెక్క ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే సమాజం చక్కగా నడుస్తున్నట్టు లెక్క ఒక పెద్ద యంత్రంలో అనేకమైన చిన్న వీల్స్ ఆ వీల్స్ కి ఉంటుంది అవన్నీ ఇంటర్లాక్డ్ అయి ఉంటాయి ఇది ఇలా తిరుగుతూ ఉంటే ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది కొన్ని యంత్రాలలో బెల్ట్ పెడతారు మనం పిండి గిర్నీలు అంటారు చూడండి బియ్య బిల్ సేవీ వాటికి ఏమవుతుంది ఒక చోట మోటార్ ఉంటుంది ఆ మోటార్కు బెల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక మెషిన్ తిరగలి ఉంటుంది దానికి ఆ బెల్ట్ పెడతారు స్విచ్ ఆన్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది మోటార్ తిరుగుతుంది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఏర్పడుతుంది అందుకని ఇక్కడ ఉన్న తిరుగుతుంది ఇక్కడ ఉన్న తిరుగుతున్నందు వల్ల ఇట్లా ఎల్ షేప్ లో పెట్టినందు వల్ల లోపల ఉన్న తిరగలు తిరుగుతుంది మనం బియ్యం వేస్తే బియ్యం శనగపప్పు వేస్తే శనగపప్పు మిరపకాయలు వేస్తే మిరపకాయలు బస్సు కొమ్మలు వేస్తే బస్పు కొమ్మలు అవి పిండి అయి మనకు బయట అంటే పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ ట్రాన్స్మిట్ చేసే సామర్థ్యం నీకు కావాలి పవర్ ని ట్రాన్స్మిట్ చేసుకోలేకపోతే ఆ మోటార్ అక్కడే తిరుగుతే అవునా పిండి గిన్నె ఎలా తిరుగుతుంది నడవాలి అంటే సమాజంలో ఉన్నటువంటి అంటే అంతర్భాగమైనటువంటి వ్యక్తులందరూ సవ్యంగా ఉండాలి అన్ని వ్యవస్థలు సవ్యంగా ఉండాలి అప్పుడే సమాజం సవ్యంగా ఉండే అవకాశం ఏర్పడు ఉదాహరణకి ఒక మనిషి చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు ఏ కారణం చేతలో బుద్ధి మాంద్యం ఏర్పడింది అనుకోండి చుట్టానికి బాగున్నాడుగా కాదన్నానా ఆ బుద్ధి మాంద్యం వల్ల మనిషి కొన్ని రకాల పద్ధతులు పనికిరాకుండా కూడా అంటే ఏమిటి అందరికీ అన్నీ కావాలి అనేటువంటిది ఉన్నా కొందరికి లేనప్పుడు ఆ లేని వ్యవస్థను కూడా సంరక్షించుకునే బాధ్యత మిగిలిన వాళ్ళు ఇది కామన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఉదాహరణకి అంటే ఎందుకు చెప్తున్నానో తర్వాత అప్పు ఉంటుంది మన దేశంలో విద్యా వ్యవస్థ చాలామంది ప్రైవేటు పనులు చేయబడింది ప్రైవేటు వ్యక్తికి ఎప్పుడైతే అప్పచెప్పుతామో అప్పుడు లాభ దృష్టితోనే ఆలోచిస్తాడు పాత రోజుల్లో ఎక్కడో ఎవరో డొనేషన్స్ ఇస్తే వాళ్ళ నామకార్థం స్కూల్స్ నడిచేది కానీ చాలా మటుకు ప్రభుత్వమే బాధ్యత వహించేది అమెరికా లాంటి సంపన్న దేశంలో కూడా విద్యా వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువ ఉంటాయి ప్రైవేటు ఫీజు తక్కువ ఉంటాయి కానీ నేను వెళ్ళొచ్చాను కొన్నిసార్లు వెళ్ళొచ్చాను నా మనవడు మనవరాలుగా చదువుతున్నారు చదువుకుంటున్నారు అంత చక్కని నాణ్యతతో కూడి నడించారు వాళ్ళకి ఆశ్చర్యం చేస్తుంది వాళ్ళు నేర్పించే విధానం ఆశ్చర్యం చేస్తుంది అదేవి కారణము సృష్టిలో భారతదేశం అంటే ఇప్పుడు మన భారతదేశం తెలుసు భౌగోళికంగా మరి అప్పుడు అంగ భంగకలింగ అని అన్నట్టు ఆ ఆఫ్ఘనిస్తాను గాంధర్వ దేశమే అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిగా ఇటు బర్మాసిలోను అని మనవే మనవే అంటే వేరే అఖండ భారత్ అనో లేకపోతే ఆ దేశాలని మనం ఆక్రమించుకోవాలన్న దుర్మార్గానికి నేను చెప్పడం లేదు నేను చెప్తున్నది అది మనకు అప్పుడు అర్థమైన భారతదేశం ఆ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళను కొంచెం చురుకు తెలివితేటలు ఎక్కువ అని అర్థమైతే ఎందుకో ఆ వాతావరణం వల్ల కావచ్చు మరో కారణం చేత వల్ల కావచ్చు చీకటి ఖండము ఆఫ్రికాని ఏదైతే పిలుస్తారో అక్కడ వ్యక్తుల మానసిక సామర్థ్యాలు కొంచెం తక్కువ ఉంటాయి అని అంటారు నిజానికి వాళ్లకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక మనం ఇవ్వగలిగినట్టయితే అక్కడ సామర్థ్యాలకు పదులు అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఎన్ని మట్టిలో మాణిక్యాలు మనం కనబడటం లేదు నిన్న అనుకుంటా నిన్న ఒక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి అంతకుముందేదో ఇంకో రిజల్ట్స్ వచ్చాయి అంతకుముందేదో రిజల్ట్స్ వచ్చాయి మీరు కనుక గమనిస్తే కూలీ నాలేజ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తుల పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకునే సందర్భాలు మనకు కాబట్టి అంటే నేను నీకు అన్నం నుంచి మోటార్ ఇచ్చి ట్యూషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి సినిమాలకు డబ్బులు ఇచ్చి రావాల్సినవి చేయించి చదువుకోరా అంటే నీకు నలభై ఐదు వస్తున్నాయి ఫెయిల్ అవుతున్నావు అవునా కూలీ నాలిచ్చేసుకుని కష్టపడే ఇంటిలో బహుశా కూర్చునేందుకు స్థలం ఉండదు కరెంటు ఉండదు దంతుకు ఉండదు ఒక స్టడీ టేబుల్ ఉండదు ఏ డిషిల్ ఇవేమి ఉండవు కదా అవునా వాళ్ళ పిల్లలు చదువుకుని వస్తున్నారంటే ఇది ఒక ప్రూఫ్ మనం ఏమిటా ప్రూఫ్ అది అందరికీ చక్కని అవకాశాలు ఇవ్వటం సమాజం యొక్క కావాలి కేవలం డబ్బున్న వాళ్ళకే నాణ్యమైన విద్య దొరకాలి మిగిలిన వాళ్లకు దొరకక్కరలేదు లేకపోతే దొరకకపోతే తప్పు లేదు లేకపోతే వాడు కూలీవాడి కొడుకు కూలీవాడే అవ్వాలి ఈ రకమైన తప్పుడు ఆలోచన మన ప్రజాస్వామ్యం దరిద్రం సంకేతాలు ఇస్తుంది నిజానికి వీటన్నింటికి రూట్లోకి ఒక ప్రాబ్లం ఉంటుంది ఏమిటది ఎవరి పని వాడు సక్రమంగా చేస్తే సమాజం బాగుపడుతుంది రహస్యం ఏమిటంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయడానికి బద్దకిస్తున్నారు అడిగేవాడు లేడము లేకపోతే నా కారణానికి నేను బద్దకిస్తున్నాను మీ కారణానికి మీరు బద్దకిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ పాల్గొన్నారు అప్పుడు తెలిసింది రాజుగారికి మంత్రి గారికి నిజానికి అప్పుడు తెలిసింది నిజానికి వాడు అనుభవం ఏ ఒక్క ఏ అనుమానంతో ప్రొసీడ్ అయ్యారో అనుమానం పడినట్టే మిగిలిన వాళ్ళందరూ పాలు కోసుంటే వీడు ఒక్కరు నీళ్లు పోసుంటే వీడు నీళ్లు పోసిన వైదని తెలుసుండేది కాదు అందరూ అలానే ఆలోచించినందువల్ల అంటే ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే సమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను గత రెండు రోజులుగా కొప్పల్లిలో ఉన్న దోలారి దాని అనే రాజస్థాని విశాఖలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నిర్ణయం ఏదో ఒక రెండు ఉపన్యాసాలు వారు పొద్దున ఉపన్యాసం చక్కటి నుంచి నేరుగా వచ్చు చాలా పెద్ద పేరుంది ఆ సంస్థ కంపడుతున్నానని కాదు నేను యోగా వివాహానిగా నేను చెప్పేవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది అక్కడ కొన్ని ఉన్నాయి లేవు అవి నా ప్రయాణం చేస్తూనే ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వం సరే పెద్ద హైదరాబాద్ లాంటిది మనం చెప్తే వినరు గోల్డని వ్యవస్థలకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎందుకు క్రమశిక్షణను పాటించు ఎందుకు అనుకున్నది ధ్యానప్రదం చేయలేకపోతున్నాము మనమున్న సమయంలో తెలివిలో వనరుల్లో ఒక్క స్మాల్ పర్సంటేజ్ని ఎందుకు మనం కమిట్ చేయలేకపోతున్నాము నేను మిమ్మల్ని ఎవరిని కోపట్టం లేదు ఆ అర్థం తీ అర్థం చేసి ఉదాహరణకు రెండు గంటలకు సమావేశమని ఎన్ని సంవత్సరాలు విలునంత చాదస్కంగా రెండు గంటలకే ప్రారంభించే అలవాటు ఉన్నటువంటి యువ భారతీయ జనానికి తెలుసు నేను చేస్తామని అవునా వద్దామని అంటున్నారు కదా రాదని పొద్దుపే మీ ఇష్టం వద్దామనుకున్న వాళ్ళు ఫైవ్ మినిట్స్ టూ ఎందుకు ఉండరు వచ్చాం లేవా సంతోషించండి రాబోతు ఏది అయితే ఎవరో ఒక రెండు గంటలకు వస్తారు కదా రెండు ఐదుకి వస్తారు ఇంకొక రెండు బతుకొస్తారు ఇంకొక వందకు వస్తారని చెప్పని అలా ఎందుకు అన్వయించెప్పుకోవాలి అని నేను చెప్తున్నానంటే ఒకటి బతకాలి అంటే ఏది కావాలి దాన్ని వదిలేస్తే ఏమో ఇదంతా తిరుపతిలో కోసం మీరు ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే మీకు అవసరమయ్యేటువంటి సో ఆలోచించండి కుటుంభాన్ని మనం రక్షించుకోవాలి సంపాదించుకున్న ఆస్తిపాస్తుని రక్షించుకోవాలి మన ఇంట్లో పుస్తకాలు ఉంటే ఆ లైబ్రరీని రక్షించుకోవాలని ఎలా అయితే మనం ఆలోచిస్తామో మనం ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థలు ఉద్యోగం చేస్తే సంస్థ లేదు ఇలా ఏదన్నా ఐచ్ఛిక సంస్థలు మనకు సభ్యులైతే ఆ ఐచ్ఛిక సంస్థలు కావచ్చు లేదు ఇంకెక్కడన్నా కావచ్చు అవునా డూ యువర్ జూ నీ నీ పనిని చేయి ఆదినిష్టురం లేదన్నారు కుదరనుకోండి నా వల్ల కాదని చెప్పాలి కుదరదు అనుకోండి ఒప్పుకో ఒప్పుకుంటే మాట నిలబడి అంటే ఇదొక క్రమశిక్షణను సూచిస్తుంది క్రమశిక్షణ లేనప్పుడు ఏ సంస్థ ఏ కార్యకలాపాలు చేయలేదు ఆ సభ్యులకు సంస్థ ఉన్నా ఒకటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఆలోచనల్ని సరిదిద్దుకోవటం అంత కష్టం కాదు ఆలోచనల్ని పునరాలోచించవలసిన అవసరం ఉంది మన బాధ్యత ఏమిటి మనం ఏం చేయాలి ఉదాహరణకి మనం ఆలస్యంగా మనకు తాళించాలని తెలుసుకోవచ్చు తాలో తీసుకోండి నేను వెంటనే ఏం చేశాను ఆయన మీరు పైకెళ్ళే ఆ వస్తువులు తీసుకోండి నువ్వు ఎలక్ట్రిక్స్ అండొచ్చు అయినా నువ్వు ఆ కుర్చు అండొచ్చు మీ ఇద్దరు ఈ కేబుల్ లోపలికి తీసుకురండి అని చేయాల్సిన నాలుగైదు పనులు నేను పురమాయించాను కదా అంటే నెక్స్ట్ టైము నేను ఉంటాను నేను రాలేను వేరే అడిగిపోయింది వచ్చిన ఏడెనిమిది మంది చకచకా పనులు చేసుకుంటే సంస్థ నిలుస్తుందా ఆయన ఆయన కూర్చునే కూర్చి నేను తీయటం ఎందుకు నేను కష్టమైన పని చేయను నువ్వు తేలికైన పని చేస్తావా ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ వస్తాయో సంస్థ కూలిపోతుంది ఎంత అవుతుందండి ఎవరి పని వాళ్ళు చేయాలి వీలైతే ప్రతి ఒక్కరూ అందరి పని చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండదు చెడుమానే కానీ మీకు అర్థం అవుతుంది కావచ్చు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు తెలుసుకునే స్థితి బుద్ధుడి స్థితి ఇప్పుడు మనం బుద్ధు స్థితి ందుకే ఏం చేయాలంటే అయ్యో ఇంత పని చేస్తున్నారని కొంచెం కొసరు ఎవరన్నా ఇచ్చినా కూడా పని చేయని వాడు సిగ్గుపడేటట్టు మనం పనిచేయాలి వాళ్ళ పాపం వాళ్ళది ఆ రుజుకు అట్లాంటిది రావణ జన్మ మనం ఏం చేస్తాం మీరు పబ్లిక్ సెక్టార్ కల్చర్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కరెక్ట్ గా మీకు అనుభవం కొద్ది చెప్తున్నారు కొట్టమని చెప్పడానికి కాకపోతే పని చేసి ఇప్పుడు మనకు పాత రోజుల్లో హైదరాబాద్ లో అనేవాళ్ళు అరే విచారా కామనే కరతా భయ్ ఇసుకో కాయపు సతా ఏ అచ్చా బి కామదే ఒక హస్తే హస్తే అర్థదేతా ఇసుకోలేదు వాడు అక్కడకు పని చేయడు ఎందుకు వాడిని పాప వాడిని ఎందుకు సతా ఇస్తా చెప్పు వాడిని పనిచ్చి ఈయన మంచి పిలగాడు ఎంత ఇచ్చినా కానీ నవ్వుతూ చేస్తాడు ఈయనకి ఏమనుకోడు నీ పని గుడి నీ పని గుడి చేస్తాడు కరెక్టే అంటే ఎందుకంటే ఆ ఎద్దు తిరగబడే ఎందుకు ముందు వాడికి తెలుసు కాబట్టి తిరగబడే ఎద్దును కొట్టాడు చెప్తున్న పాయింట్ అది కాదు గమనించండి పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగాలు ఇంకెన్ని రోజులు దొరకబోతున్నాయికి దొరుకుతాయి మూడు ఉన్న ఖాళీలు తక్కువ జనాభా ఎక్కువ పోటీ ఎక్కువ అందుకని అందరికీ దొరికే అవకాశాలు లేవు ఎవరికైనా సొంత వ్యాపారం అన్నా చేసుకోవాలి లేదు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేయాలి ప్రైవేట్ కంపెనీలో నిమ్మ చెక్క పిండినట్టు నిన్ను పిండేస్తాడు పని కొట్టడం దేవుడెరుగు వాడు కూర్చుని ఒక్క క్షణంలో ఇట్లా చూసేసి ఎవరు పని దొంగలు ఎవరు తప్పులు చేస్తున్నారు ఎవరేం చేస్తున్నారో కనుక్కుంటాడు వాడు నెల నోటిస్తో అవసరమైతే మూడు నెలల ఇస్తాడు లేకపోతే నాకు పంపించేస్తాడు అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే పిరమిడికల్ స్ట్రక్చర్లో బేస్ ఎక్కువ ఉంటుంది కానీ పైకి వెళ్తున్నా కొద్ది తగ్గుతూ అవునా శిక్షణానికి ఒక ఏదో మన గోపురంలో కలషం ఉన్నట్టు ఏర్పడుతుంది ఎందుకు చెబుతున్నాను నేను కనపడని పునాదులు గనక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయన్న సత్యాన్ని గనక మనం గమనించినట్టయితే ఆ పైన సూపర్ స్ట్రక్చర్లో ఒకటి రెండు బలహీనతలు ఉన్నానడుస్తుంది కానీ పునాదుల్లో కనుక బలహీనత ఉన్నట్టయితే సూపర్ స్ట్రక్చర్ కూలిపోతుంది పొద్దున వేరే సందర్భంలో ఎగ్జాంపుల్ ఇచ్చాము ఒక కోటి రూపాయల భగవంతి కట్టాలని అనుకున్నాం అనుకోండి పది లక్షల రూపాయలు పునాదికి పెట్టాము తొంభై లక్షలతో ఒక ఐదు అంతస్తులో బిల్డింగ్ కట్టామని చెప్పాలని అనుకుందాం ఉదాహరణకు ఐదో అంతస్తులోనే కక్కుతి పడితే బోడలు బాగులేదు ఎలక్ట్రిసిటీ సామాను బాగులేదు ఐదో అంతస్తుకే ఇబ్బంది ఏర్పడుతుంది మిగిలిన నాలుగు అంతస్తులు పునాదు బలంగా ఉంటాయి కానీ పదకూర్తి కనుక పునాదులు పెట్టాల్సిన పది లక్షల్లో కనుక పడితే మొత్తం తొంభై లక్షలు వృధా అవుతుంది సమాజంలో విద్యా వ్యవస్థలు రక్షించుకోకపోయినట్లయితే వ్యక్తిత్వ నిర్మాణం జరగకపోయినట్లయితే సంస్థలలో వ్యక్తులు ఎలా ప్రవర్తించాలో సంస్థలు భూమికుని నేర్పించకపోయినట్టయితే సమాజానికి భవిష్యత్తు ఉండదు ఇది ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఒక సంస్థలో ఎందుకు చేరాలి బాధ్యత ఎందుకు తీసుకోవాలి సమయానికి ఎందుకు రావాలి నేను రాకపోతే ఏమవుతుందిలే అని కాదు నేను వెళ్ళాలి అది ఇబ్బందికర పరిస్థితులు రాకపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పడం యుజానికి రవీంద్ర ఎదురు అవునా ఏదో పెళ్ళి ఉంది నేను ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి సార్ నేను ఇవాళ రాలేదు వస్తే ఐదు గంటలకు వస్తాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు మల్లేషం అనే వ్యక్తికి మనం డ్యూటీ ఆయన ఫోన్ చేసి సార్ నేను ఊళ్ళో ఉండడం లేదు కాబట్టి రాలేదు సార్ రాలే విధంగా మేము చుమూ మేనేజ్ చేస్తాను ఇప్పుడు మీ చేత మాట్లాడించగలను వాయించగల అర్థమైందా కార్యక్రమం నిర్వహించగలను ఇప్పుడు ఎవరు తెలియదనే హన్సర్ తిరిగి వీళ్ళు వస్తారు అనే సర్జరిటీ వైపు మనం ఎందుకు ప్రయాణం చేయకూడదు ఇది సంస్థలు ప్రాణం పోసుకోవడానికి పది కాలాల పాటు ఉండటానికి కావలసినటువంటి ఆ సరే నేను ఇలా మాట్లాడుతున్నాను మాట్లాడుతూ పోతాను అధిపతి పరిచయం ఈ రోజున మన మధ్య తులసిరాజు గారిని తిరుపతి నుంచి ప్రభుత్వపరమైన శిక్షణ కార్యక్రమం మీద ఉన్నప్పుడు ఆ శిక్షణ పొందటానికి వచ్చి యువభారతి పూలబాట పుస్తకాలు ఏవో చదివి దానివల్ల ఇన్స్పైర్ అయి గోవిందరాజుల గారిని కలిసి వారి దగ్గర ఒక రూపాయల పుస్తకాలు తీసుకుని తిరుపతిలో యువభారతి పూలబాట సర్ప్రేషన్ లైబ్రరీ అని ప్రారంభించటానికి నిశ్చయం చేసుకున్నటువంటి ఎమ్మె చదివారు అంటే ఒక యాభై ఏళ్ళు కృషి చేస్తే ఎక్కడో ఒకటి అర చిన్న స్ఫూర్తికి కారణమవుతుంది అంటే మరి వేల సంవత్సరాల నాగరికత ఉన్నటువంటి మానవ సమాజం కదా ఇది ఎక్కడైనా మంచి పని చేయవచ్చు వద్దని యోగార్జి వల్ల గోధురాజు గారు స్ఫూర్తి ఆ పులపాటు సంప్రేషణం ఆ పుస్తకాలు నాలుగు పుస్తకాలు ఆయన ఎవరెక్కడ స్ఫూర్తి పొందుతాను పొందిన స్ఫూర్తి వల్లనే మీరు వెళ్ళిన రాము ఆ సాయి డిగ్రీ కాలేజ్ కృష్ణ నగర్లో రెండవ ఆదివారం నాటి వాడు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు బాగులేదు నాన్న అమ్మ నువ్వు బాగున్నానంటే నాకు ఆయన వాళ్ళ ఇంపాక్ట్లో నాకు ఇచ్చాడు ఆయన ఇవాన్ టు బైట్ అంటే ఇక్కడ ఇక్కడ మనం సేల్స్ పాయింట్ గా అది ఇది కాకపోతే ఆయన అడ్రస్ ఇస్తారు లేకపోతే వచ్చే నెల రెండో ఆదివారం నాడు ఉదయం అక్కడికి వెళ్ళి ఆ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ చందనా బ్రదర్స్ లేననేదో ఉంది చిరునామా అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఒక పుస్తకం తీసుకున్నా దూరమా అంత కష్టమా అంటే ఇక్కడికి దుర్తుంది అమ్మ వండితేనే ఇద్దరు పుస్తకంలో వండించగలరు సార్ నేను రెడీ మైడ్గా చూసి రా అంటే పోతారు అది వేరే సార్ అవునా సో అదండి మన తులసిరామ్ గారి పరిచయం సంస్థలు నడవటం చిన్న కుటుంబాన్ని నడపటం లాంటి పని ఒక దేవాలయం లాంటి పని జాగ్రత్తగా చేయండి స్వామి అక్కడ తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఆయన ఆశీర్వచనాలు మేము ఇంత పుష్కలంగా ఉండాలని తిరుపతిలో తిరుపతి పది మందికి కలిస్తే సముద్రం అవుతు తర్వాత యారవ కృష్ణమూర్తి గారు ఎవరండి ఇలా రెండు పక్కపక్క వచ్చాయేమో అనుకుని నేను క్వాలిఫికేషన్స్ అవి తేడా చూసి నేను అలా అన్నాను అంత అందుకని ఆయన పెన్షనర్ పుస్తకాలు చదవటం వ్యక్తిత్వ వికాసం తరగతులు ఎక్సెట్రా వారికి హాబీలు ఇక్కడ హైర్ నగర్లో ఉంటారు తరువాత ఈనాడు పేపర్ ద్వారా చూసి వారు మన పిటింగ్స్ రావడం జరిగింది సంతోషం సార్ మీకు కూడా స్వాగతం మూడవది మణికాంత్ ఎంబీఏ విద్యార్థి సోషల్ అండ్ పొలిటికల్ ఐడియాలజీ వారికి అభివృద్ధి అని చెప్పని చెప్పారు ఒక మిత్రుల ద్వారా పరిచయం అందుకని చెప్పను ఆయన వచ్చారు సంతోషం తర్వాత మహేష్ కుమార్ ఆయన ఎంబీఏ చేశారు గవర్నమెంట్ ఉద్యోగం బ్యాడ్మింటను సాహిత్యం చదవడం హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో ఉంటారు తర్వాత మిత్రుల ద్వారా పరిచయం మన తులసీరామ్ గారి మిత్రుడు అయ్యా వీళ్ళందరికీ స్వాగతం ఈనాడు కార్యక్రమం రూపురేఖలేమిటో ఎవరు చెప్పాలో ఏం చెప్పాలో నేను క్షుతంగా చెప్తాను ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం మొట్టమొదట యువభారతి సంస్థకు అన్ని సంస్థల్లాగానే ఒక నియమ నిబంధన అవీ దాన్ని బట్టి ఎన్నికలు ఆ ఎన్నికలు బట్టి మా అనంతాచార్యు గారు మా నాగేశ్వరరావు గారు కార్యదర్శి నేను సంస్థ ప్రారంభం నుంచి ఉన్నందుకు నేను పోటీ చేసి ఎన్నుకోబడే ఓపికలు లేవు నాకు అందుకని నన్ను సమావేశం గట్టగా వాళ్ళు ఉండమంటారు ఒళ్లే ఉంటానని చెప్పి నేను ఉంటాను అది నా సంగతి అన్నా నీకు రిక్వెస్ట్ ఇచ్చారే అంటే జాయింట్ కన్వీనర్ ఏది మన మూడవ ఆదివారం మొదటి ఆదివారం సమావేశాలకి మా జీ మూడవ ఆదివారం సమావేశాలకి మా జీడుగుండ వెంకట్రావు జాయింట్ కన్వీనర్ వామనావతారంలో విశ్వరూపం చూపించినట్టు ఆయన మాట్లాడటం మొదలంటే మీకు ఆయన సంగతి తెలుస్తుంది ఆయన ఇక్కడేసుకుంటున్నప్పటి నుంచి యువ భారతిలో మేము పడే యూ బ్యాంక్ చేసుకున్నాడు కానీ ఆయన ఇక్కడేసుకున్నప్పటి నుంచి యొక్క భారతిలో ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు కూడా యువ భారతి సమావేశాలకు వచ్చేవారు ఆ కవిత కూడా యొక్క భారతిలో అంటే యాభై ఏడు స్నేహితులు ఉంది కదా అందుకు ఆటోమేటిక్గా దొరికిన అడ్వాంటేజెస్ అనమాట అదే సమయం ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రతి వ్యక్తికి సభ్యుడిగా బాధ్యతలతో పాటు సమావేశ నిర్వహణ అనుభవం కూడా రావాలి అంటే ఇప్పుడు అధ్యక్షుల వారు ఎప్పుడు కూర్చుంటారు అనుకోండి ప్రత్యేక సమావేశకర్తలు ఎప్పుడు కూర్చుంటారు అనుకోండి మిగిలిన వాళ్లకు ఇప్పుడు ఐదేళ్లకో ఎనిమిదేళ్లకో వరకు అధ్యక్షుడు బాధ్యతలు మీకు తెలియవు సమావేశాన్ని ఎట్లా నిర్వహించాలో తెలియదు అమ్మమ్మమ్మా దానన్న కుర్చీ సహిత మరి అక్కడ ఎవరో ఉన్నారు ఏం లేదు వాచి పక్కన ఉన్నది తెచ్చి వేసుకోరాదు సరిపోదా అక్క కూర్చోండి ఎవరికి వాడు కూర్చోండు మీరు ఎదురు వేస్తున్నారు ఇది వచ్చి పద్మ గురించి ఇవ్వడం జరుగుతుంది నాపోతే అందుకని రొటేషన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ దాని గురించి కరదీపు మనం ఎప్పుడో మొదలెట్టినట్టున్నాం నా వ్యక్తిత్వ వికాసం పుస్తకంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి సో తర్వాత ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి అధ్యక్షత వ్యక్తి కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే ఎవరెప్పుడు మాట్లాడతారు ఎవరి తర్వాత ఎవరు మాట్లాడతారు దీనికి ఇంత సమయం ఇలా అధిగమించకూడదు నిర్వహించే పద్దతిది అని చెప్పని తాను తెలుసుకుని తెలుసుకుంటున్నప్పుడే శిక్షణ పొందేటువంటి అవకాశం ఉన్న మొదట ఆదివారం మేము నిర్వహించే సమావేశాలు ఈ పద్ధతిలో ఉండం అక్కడ నేను నెర్రూ గారు ఇతరత్ర ఎవరో ఉపన్యాసాలు ఇవ్వటం మిగిలిన వాళ్ళు వినటం అసలు అభిప్రాయం చెప్పటం లాంటివి మాత్రమే అక్కడ ఉంటాయి ఇక్కడ మూడవ ఆదివారం నాటి సమావేశాలలో మేము చేస్తున్న పని ఏంటంటే ఇది ఇండివిజువల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఎత్తి తాను బై రొటేషన్ అనుభవం పోతాయి ఇది అధ్యక్ష స్థానం ఒకటి రెండవది గుర్త గోష్ఠీని ఒకటి నిర్వహిస్తాం అంటే స్టేజ్ ఫియర్ అంటే సభాకంపాన్ని పోగొట్టడానికి ఇచ్చిన మాట్లాడటం అనే ఐదింటి యొక్క మేళవింపు అభివృద్ధిపరిచేందుకు అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం కుప్తగోష్ఠి ఈ కుప్తోష్ఠికి టాప్ శివభర్త గుప్తగోష్ఠి నిర్వహణ వివరించి అసలు కుప్తగోష్ఠి ఏమిటి ఎలా నిర్వహిస్తారు ఇప్పుడు మా అనంతాచార్య గారు కాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా అనుభవం కొద్దీ ఒక రెండు పాయింట్స్ నేను తర్వాత యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత తృప్తగోష్ఠి నిర్వర్తిస్తాను ఈ తృప్తగోష్ఠికి టాపిక్స్ తీసుకొచ్చే బాధ్యత కూడా సభ్యులకు అతిథులకు మళ్ళీ బై రొటేషన్ ఇస్తాం అంటే అర్థం ఏమిటి ఆలోచించే తత్వం మీద పెరగలిగి ఏదో కష్టమైనటువంటి టాపిక్స్ ఇవ్వటం సభ్యత కాదు ఎవరికి ఏ టాపిక్ వెళ్తుందో తెలియదు కాబట్టి తేలికైన టాపిక్స్ ఇవ్వటం ఉదాహరణకి మీరు ఏదో టాపిక్ రాస్తారనుకుంటే నాకు క్వశ్చన్ అనుకోండి అల్ల పచ్చడి చేయటం ఎలా నేను ఎలా చెప్తానండి నాకు పంట రాదు మీకు అర్థం కాదు నేను సార్ అల్ల పచ్చడి చేయడం ఎలా అంటే చెప్పలేకపోయారు ఏమిటి మీరు అల్లప్పడి గురించి మీరు అభిప్రాయం చెప్పండి అండి నేను ఒక పావు చెప్తాను బాగుంటుంది మీకు అేడా తెలుస్తుంది అల్లప్పచ్చడి చేయటం ఎలా వద్దు అల్లపర్చడి గురించి మేము అభిప్రాయం చెప్పండి అమ్మా అల్లం అంటే జీర్ణకారి చాలా కాలం బాగుంటుంది శివని కూడా వేస్తాను అసలు పెసరట్టు కనుక అల్లంపచ్చడి కనుక వెట్రుకు తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అని నేను చెప్పేస్తాను అంటే మనకు కావాల్సింది మీకెంత తెలుసో టెస్ట్ చేయటం కాదు మీ చేత మాట్లాడింప ఆ కార్యక్రమంలోని ఆంద ఒక్కొక్క రెండేసి నిమిషాల చుట్టిన ఒక మూడు నాలుగు రొటేషన్స్ ఏర్పడేసరికి మనిషిలో తన మీద తనకు ఆత్మవిశ్వాసం ఏర్పడి నువ్వు ఏ విషయం ఇచ్చినా మాట్లాడతావు ఏ విషయం అంటే న్యూక్లియర్ బాంబులు ఎలా తయారు చేస్తారు నాకు తెలియదు న్యూక్లియర్ బాంబులు నష్టమేమిటి నీకు చెప్తాను నీ తేడా తెలిసిందా అల్లపచ్చడిలాగానే వాములు ఎలా తయారు చేస్తారో తెలియదు కానీ న్యూక్లియర్ వార్ కనుక ఏర్పడినట్టయితే ఏ దేశాల మధ్యనన్నా కానివ్వండి అవునా దానివల్ల ఎంత జన నష్టం ఎంత ప్రాణ నష్టం ఒక్కసారి శాంపుల్ మనం జపాన్ మీద హిరోషిమా నాగ సాగే చూశాం అవునా పసివాళ్ళు పాపలు స్త్రీలు వృద్ధులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని ఏమీ సంబంధం లేకుండా వేలాది మంది లక్షలాది మందిని పర్మనెంట్ గా డిజిబుల్ చేసేటువంటిది ఎక్కడి దౌర్జన్యం ఇది ఎక్కడ యూస్ అవ్వాలి గురించి మనం మాట్లాడగలగా అంటే అవేర్నెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ సమాజంలో ఉన్న సమస్య దీనికి దీనికి మూలాలు ఎక్కడున్నాయి దానికి పరిష్కారాలు ఎక్కడున్నాయి నాకు తెలిసినందులో నేనేమన్నా చెప్పగలనా అని సంసిద్ధతను పెంచుకోవటం సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అవ్వటం దానికి పునాదుకోవచ్చు నిర్వహణ పద్ధతి గురించి అనంతాచార్య చెప్తారు ఇప్పుడు నేను మా వెంకటరావుకి ఈనాడు అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి మా వెంకట్రావుకి కార్యక్రమం నాకు భారాన్ని అప్పచెప్పటానికి ముందే అనంతాచార్యుల వారు వృత్తగోష్ఠి గురించి వివరిస్తారు అని విశ్వనాథన్ గారు చెప్పారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ అంగీకరిస్తూ అనంతాచార్యుల గారిని మాట్లాడవలసింది నిమిషం మా అన్నంతా మాట్లాడతారు నా బెదరికాన్ని ఎచ్చినేసుకుని నేను అప్పగలిపా ఇక్కడ నన్ను పట్టుకోవడమో తెప్పికోవడం కాదు మా వాళ్ళ అభిప్రాయం కానీ అసలు నిజానికి తాను అసలు గృహభారతి ఏంటి నేను ఇందాక ఏదో నిక్కరేసుకున్నప్పుడు వచ్చాడని చెప్పాను కదా అంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్నప్పుడు నేను గురించి కాదు ఏ సత్యస్ఫూర్తితో నీ మాట మరికింత వినాలని అనిపించేలా నువ్వు మాట్లాడాలి అర్థం చేసుకోండి ఇప్పుడు ఏం చేశాడు ఆయన చాలా మెకానికల్గా చేశారు నేను తప్పట్టడం అర్థం చేసుకోండి రేపు పొద్దున ఎవరు అధ్యక్ష స్థానంలో కూర్చున్నా నేను పక్కన చేసే పని ఏం చేయాలయన పంతొమ్మిదవ తేదీ మే నెల కార్యక్రమానికి నా తరపున మీకు స్వాగతం పలుస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో దృప్త గోష్టిని అనంతాచార్య గారు వివరిస్తారు నేను రాసి తీసుకొచ్చినటువంటి అంశాలు గుప్తగోష్ఠలో నెరవేర్పబడుతాయి తదుపరి కార్యక్రమం ఇది తదుపరి కార్యక్రమం ఇది ఇంకేదన్నా అంశాలుంటే మనం చర్చించుకుందాం ఇప్పుడు నేను అనంతాచార్య గారిని మాట్లాడబడతాను అర్థమైందండి ఒక్క విషయం అండి తప్పు చేసిన తప్పు నుంచి నేర్చుకోకపోవడం కాదు విల్ అబ్జర్వ్ విల్ లవ్ మోర్ విశ్లేషణాత్మక విమర్శనాత్మక దృష్టితో పరిశీలన అలవాటు చేసుకున్నప్పుడు ప్రతిదీ విడమరచి కనబడుతుంది మనకి అందుకనే శిక్షణ శిక్ష ఓకే మన ఆనంద అధ్యక్షుడు ఆదేశం అందరికి నమస్కారాలు కొత్తగోష్ఠిగా యోగా పెట్టినప్పటి నుంచి తప్పకుండా జరిగే కార్యక్రమం ఒకటి రోజుల్లో నేను చేరేటప్పటికి నేను ఒక ఆరు ఏడు సంవత్సరాలు లేట్గా చేరారు అరవై మూడులో యోగా స్థాపించబడింది నేను అరవై ఎనిమిదిలో వచ్చాను అంటే ఐదేళ్ళ నేను వచ్చేటప్పటికే అప్పటికే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కేవలం గుర్తుగోర్చో ఒకటి కాదు దుఃఖ ప్రసంగమే కాదు కాదు మీరు స్వీయ రచనా పట్టణం చాలా ఉంటాయి మీకు నరిచినది మీరు వింది మెచ్చింది మీకు ఇష్టమైనది ఇవన్నీ రకరకాలైనటువంటి కార్యక్రమాలు అయితే అందరికీ పాల్గొని మీరు కవితలు రాయడం అన్నీ మీ అందరికీ పాల్గొనేటువంటి అవకాశం ఇద్దరు ఒకటి అంటే ప్రతి వ్యక్తిని మాట్లాడించాలి రాయించాలి సమీక్ష చేయించాలి అతన్ని ఆలోచింపజేయించాలి అట్లాగే సార్ తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇతరులకి చెప్పడం ఇతర గుర్తు గారు చెప్పేది కానీ లేదా చెప్పేది కానీ చెప్పడం అనేది ఉంటుంది అంటే మనిషిలో ముఖమైపోయిన పెట్టుబాని కోసం అయితే మాట్లాడటల్లో రాయడల్లో ఆలోచనలో సమీక్షలో అన్ని విధాలుగా సాహిత్య సంబంధమైతే కాకుండా వ్యక్తిపరమైంది కూడా ఇందులో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాలకి కార్యక్రమాలకు స్ఫూర్తిని పొంది అక్కడి కంటిన్యూ అయ్యి ఇప్పటికీ నేను సామాన్య కార్యకర్తగానే చాలా కాలం ముందు చివరికి అందరి కొంచెం బలవంతమే అనుకోండి కాకపోతే అతని యొక్క అభిమానం వల్ల సరే అట్లాగా అధ్యక్ష తిరుమల చాలా గొప్ప వాళ్ళందరూ కూడా దీనికి అధ్యక్షుడుగా ఉన్నారు డాక్టర్ ఎదివేది కృష్ణమూర్తి గారు డాక్టర్ టీవీ సుబ్రహ్మణ్య గారు తిరుమల శ్రీనివాసాచార్య గారు రఘునాథరావు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళతో పోల్చినప్పుడు నేను అంత స్థాయికి చేర కానీ అభిమానం అంటే మా యువ భారతలో ఉండేటువంటిది ఏంటంటే ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఏ పని చెప్పినా పదవితో సంబంధం లేకుండా కుర్చీలు ఎక్కడ ఉన్నా కూడా నేర్పిస్తాను మా విశ్వనాథం గారు కూడా కుర్చీస్తాను ఏ పని అయినా ఏ పదవినైనా మేము నిర్వహించగలం దాంట్లో నేను అధ్యక్షుడిని నేను ఎందుకు కుర్చీలను కూర్చోవాలి మిగతా పని చేయకూడదు అనేటువంటి భావన ఎవరికీ లేదు ఏ పదవిలో ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు స్ఫూర్తి కలిగించింది ఏమిటంటే అప్పుడు పక్ష సమయం వేశాలు అంటే ప్రతీ నెల మొదటి ఆదివారం మూడో ఆదివారం ఇప్పుడు మొదటి ఆదివారం అక్కడ సిటీ సెంట్రల్ లైవ్ లోపల జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి మూడో ఆదివారానికి మాత్రమే దీని గురించడం జరిగింది ఏదైనా ప్రయోజనం ఉందని మాకు నేను చెప్పగలను మేమందరం కనీసం ఈరోజు ఇట్లాగైనా మాట్లాడుతున్నాను అంటే యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లనే అని నేను మాకు ఇక్కడ ఒక కొన్ని సమస్యలు అన్నీ కొన్ని విషయాలు ఇందులో కాగితాలు రాయబడ్డాయి ఇప్పటికిప్పుడే ఈ సమావేశ అధ్యక్షులు రాశారు ఇందులో ఏముందనేటువంటి విషయం ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఆ అందులో ఉండేటువంటి విషయం అందరికీ కొత్త అయినప్పటికీ మనం ఆ కాగితం తీయగానే ఏ సమస్య వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుని వెంటనే అధ్యక్షకు వచ్చి నేను మహాకారం ఒక సంబోధ దేనికైనా సంబోధన చాలా ప్రముఖమైనటువంటి విషయం చాలా మంది ఎలక్ట్రీషన్ కాంపిటీషన్లో వాటిలో కూడా అంటే యువకులుగా ఉంటూ ఒక సంబోధన లేకుండానే ప్రారంభించేస్తుంటాడు అది సాంప్రదాయ పక్కన కాదు అంటే సమావేశానికి అలా అది సరి అయినటువంటి సాంప్రదాయం కాదు కాబట్టి అది కూడా అలవాటు కావాలనేటువంటిది సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఒక గుప్త నిర్వాహకుడు ఉంటాడు కాబట్టి వాళ్ళందరినీ సంబోధిస్తూ మిగిలినటువంటి సభ్యులారా మిత్రులారా అని నాకొచ్చిన సమస్య ఇది ఈ సమస్య గురించి నేను ఈ మాట్లాడుతున్నాను ఆ సమస్యల గురించి ఒక్క నిమిషం రెండు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు టైం ఉంటుంది ఒక ఐదు పది సెకండ్లలో దాని గురించి వివరణించి అంటే ఆ సమస్య మీరు ఏవైనా చేస్తున్నారని చెప్పి దాని మీకు దాని గురించినటువంటి విషయాలు అందులో ఉండేటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ లేదా దాన్ని నిర్వహించడం ఉండేటువంటి విషయాలు దాని గురించి మీకు ఏది రోజు సుమారు రెండు నిమిషాలు మాట్లాడవలసి ఉంటుంది అది అప్పటికప్పుడు మాట్లాడేటువంటి విషయమే ఎందుకోసం అంటే సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి అప్పటికప్పుడు ఆలోచించి దానికి సమస్యలని దానికి సరి అయినటువంటి విధంగా మన ఆలోచన విధానంతో దాన్ని విధానం కానీ మాట్లాడే విధానం కానీ నేను నాకు రాదు అనకుండా కొంత ప్రయత్నం చేసి దీన్ని సఫలీకృతం చేయాలి దానికి చెప్పి ఇక్కడ ఈ కృత్తగోష్ఠి కృతగోష్ఠిలో పాల్గొన్నటువంటి అనేక మందిని ఆపతిస్తున్నటువంటి వాళ్ళు వివిధ కళాశాలలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా ఇప్పటికీ ఈ వక్తిత్వ కోటిలు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని బహుమానాలు పొందేవు అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను అట్లాంటి వాళ్ళు నేను కూడా ఒకటి కాబట్టి ఈ సమస్య మీరు తీసుకోగానే అధ్యక్ష కొత్తగోష్ఠ నిర్వాహక నాకు వచ్చిన సమస్య ఇది అని చెప్పి వెంటనే మాట్లాడటం ప్రారంభించాలి ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లకి ఒక హెచ్చరిక మోత వ్యక్తి ఇలాగారు అనేటప్పటికీ నాకు వారికి పదిహేను సెకండ్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఆ పదిహేను సెకండ్లలో మీరు ఈ సమస్యల మీద దానికి వచ్చిన దాని గురించి ముగింపు వాక్యాలు చెప్తారు ప్రయత్నం రెండు నిమిషాలు కాగానే రెండు హెచ్చరికి మొదలు ఇవ్వబడి అక్కడ మీరు స్పెచ్ కంప్లీట్ చేయాలి ఒక సెకండ్ అంటా ఇట్లా పర్వాలేదు కానీ ఎక్కువ సమయం పడకుండా కానీ ఎక్కువ కానీ తీసుకోకూడదు అనేటువంటిది ఇందులో ప్రధాన ముఖ్యం ఇందులో ఉండేటువంటి రెండు భాషలో కూడా సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు ఎక్కువ వాడటానికి ప్రయోగించండి ఇది తెలుగులో నిర్వహించాం ఎందుకోసం ఇతర భాషా పదాలు సామాన్యంగా ఏమవుతుందంటే మాట్లాడుతూ మనకి ఇంగ్లీష్ పదాలు ఎక్కువ తెలుగు పదాలు లేఖ కాలుగు కానీ దాన్ని మనం అంత శ్రద్ధగా అయించలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతర భాషల్లో దాకాకుండా తెలుగు భాష వాళ్ళకు దాన్ని ఆ సమస్యని మీకు చేతనైనంత బాగా మాట్లాడటానికి ప్రయత్నం చేయది బ్లూ టెంగు సమస్య ఇది దీనికి రెండు సెకండ్ రెండు నిమిషాలు ఒక నిమిషం నలభై ఐదు సెకండ్ల తర్వాత హెచ్చరిక ఉండాలి రెండు సెకండ్ల తర్వాత రెండు నిమిషాల తర్వాత ఒకరి దగ్గర చేసింది రెండు మూడు విషయాలు అదనంగా ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ ఒక చిత్తగోష్టి సమీక్ష పత్రం పట్టిస్తాను ఇందులో మీరు మాట్లాడబోతున్నటువంటి పది మంది వ్యక్తులకు వాళ్ళ పేరేమిటి వాళ్ళకు విషయం వాళ్లే గట్టిగా చెప్తారు వాళ్లలో అభినందించదగ్గ అంశాలేమిటి వాళ్ళు అభివృద్ధి పరచుకోవాల్సిన అంశాలేమిటి అని చెప్పని మీరు వింటూ ఊరికే చెవులు కాదు మీరు విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా వినడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలి ఇది స్ట్రక్చర్డ్ సజెస్టెడ్ అన్నమాట ఇది మొదటి సజెక్ట్ రెండవది ఏంటంటే వరుస పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మాట్లాడమంటే ఉదయానికి ఇద్దరు మాట్లాడేసారు అనుకుందాం అవునా మిగిలిన వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తాడు నేను థర్డ్ స్పీకర్ని నేను ఫోర్త్ స్పీకర్ని అని చెప్పాను ఇక్కడ ర్యాండమైజ్ చేస్తాను అంటే ఎవరిని ఎప్పుడు మాట్లాడమని నిర్వాహకులు నిర్ణయిస్తారో అప్పుడే మాట్లాడాలి ఉదాహరణకు అమ్మాయిని మాట్లాడమని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వెంటనే ఆయనలో ఈయన ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు అక్కడ ఉన్న ఆయన మాట్లాడమంటాం అక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడమంటాం అంటే అర్థమేమిటి ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ ప్రతి ఒక్కరూ ఎప్పుడు నా పేరు నెక్స్ట్ పేరు నాదే పిలవచ్చు అందుకే నేను జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా ఒక శిక్షణలో బ్రహ్మ శిక్షణలో ఒక భాగమైనటువంటి విషయం అంటున్నాం మూడవ సంగతి ఏమిటంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఎవరికి వాళ్ళు స్వీయ సమీక్ష చేసుకోవటం ఒక పద్దతి తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే ఎవరి బాగానే మాట్లాడానా బాగా మాట్లాడలేదా అని చెప్పని అడిగి ఫీడ్బ్యాక్ పొందడం అనేది రెండో పద్దతి మూడోది ఏమిటంటే ఈ వాటి సమావేశానికి నాగేశ్వరరావు గారు కొత్తగొచ్చి సమీక్ష చేస్తారు అంటే ఏమిటి పది మందిలో ఏడుగురు సమయాన్ని నుంచి ఎక్కువసేపు మాట్లాడారు ఇద్దరికి విషయం అసలు అర్థమాలేదు ఇద్దరు చాలా నిదానంగా మాట్లాడారు అన్నట్లు వాళ్లకు సూచనలను అందిస్తూ ఆయన సమీక్ష చేస్తారు అవునా అమ్మా అంటే ఎప్పుడైతే నీకు అనాలోచితంగా మాట్లాడడం ఒక్కొక్కటి సేపు ఎప్పుడైతే ఆలోచించకుండా సద్యస్ఫూర్తితో మాట్లాడే సామర్థ్యం పొందుతుందో అప్పుడు ప్రిపేర్ అవ్వడం అనేటువంటి దానికి ఈ నెక్స్ట్ వస్తానంటే ఐదు నిమిషాల సేపు నీకు టాపిక్ మీద ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి ఈసారి మాట్లాడబోతున్నా నీకు అర్థమైందాము నెల రోజులు టైం ఇస్తాం ఐదు నిమిషాలు మాట్లాడాలి అది వేరు అప్పుడేమిటి నీ సామర్థ్యం సత్తా తెలుస్తుంది ఇక్కడ సామర్థ్యం సత్తా గురించి కాదు సద్య స్ఫూర్తి అన్ని రకాల సమస్యలకు ఇందులో అవకాశం ఉంది అవున తర్వాత నువ్వు బెల్దీసుకోవడం నువ్వే జవాళ్ళు నువ్వే కాబట్టి మీరు ఎవరు మాట్లాడాలని ఎవరి పేరు చెబితే వాళ్ళ దగ్గర ఆ డబ్బా పెట్టడం జరుగుతుందండి ఆ డబ్బా లేక పెట్టేలో నుంచి మీకు ఇష్టం వచ్చిన ఒక కాయటాన్ని తీసుకోవాలి వెంటనే ప్రారంభించాలి కూర్చుని పది నిమిషాలు మౌన ముద్ర ఐదు నిమిషాలు తపస్సు చేయబోతుంది అలా లోపలికి రావాల్సిన మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్త గోష్ఠిని ప్రారంభిస్తున్నాను అన్న ఇష్టం నాలుగు అతిథిపరిచే పత్రాలు ఉన్నాయో కూడా గుర్చో పరిచయం అయిపోయింది పిలవటానికి పార్టిసిపేషన్ ప్రారంభంలో ఇదేమిటో మీకు కొంచెం అవగాహనలోకి రావడం కోసం ఇద్దరు ముగ్గురు సీనియర్ సభ్యుల్ని అంటే కొత్త గోస్టులో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలుస్తారు ఆ తర్వాత కొత్త వాళ్లకు రిలాక్స్ చేయాలన్నమాట కొంచెం రిక్లమెండైజ్ అయ్యి వాళ్ళకి కాస్త ఆ ధైర్యం ఏర్పడుతుంది అది ఇందులో ఉన్నటువంటి ఇది పిలిస్తే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలి ముందు మాట్లాడటానికి ముందుగా మీ పేరు చెప్పి ప్రారంభిస్తే మిగతా అందరూ కూడా పేరు రాసుకోవడానికి అవకాశం చెప్పాలి సార్ నా పేరు చంద్రప్రకాశ్ రావు అన్నారు చంద్రప్రకాశ్ రావ్ చంద్ర ప్రకాశ్ అధ్యక్షత వహిస్తున్న మిత్రులు గౌరవని విశ్వనాథన్ గారు అనంతాచార్యు గారు మీ అందరికీ కూడా మన ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆసక్తి వచ్చిన మీకు మీ అందరికీ కూడా నాకు చెబుతున్నాను నాకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మంచి ప్రావర్తించుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రగతి నుంచి ఎన్న ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది దీన్ని విసరి అంటే ఇది వేరే వెనక్కర్లేదు ఉత్తమా యువభారతి ఆశయం యువభారతి పుట్టినప్పటి నుంచి కూడా ఈ దుడ్డూర ఆవరించి ఉన్న ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్ని వెలిగించడం మంచిది సూక్తిని ఆచరిస్తూ సంస్థ యువభారతి సాహిత్యపరంగా వ్యక్తుల వ్యక్తిత్వ వికాసానికి అన్నిటికీ దోహదపడుతూ ఈ యువభారతి సభ్యులు కానీ సమావేశకర్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రావల్పుని అంటే జరుపుకున్న చర్చలేదు కాబట్టి వాడటం జరిగింది దీనిని నిజం చేయడానికని మొదటి నుంచి కృషి చేస్తున్నటువంటి సంస్థ ప్రధానంగా అనేక ఉపన్యాసాలు ఈ ఉపన్యాసాలలో వ్యక్తులను తీర్చిదద్దడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను అలాగే విశ్వనాథం గారు వ్యక్తిత్వ వికా సంబంధించి అనేక ఉపన్యాసాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో మీరు విధివిగా పాల్గొంటూ యోగభారతి ఆశయాలే మీ ఆశయాలు కూడా యోగభారత్ సమంగా పంచుకోవడానికి మీరు దోహదపడతారని నేను సమయం నేనే సరిగ్గా చూడలేదు తప్పు నాది కాబట్టి నేను ఆయన సమయాన్ని నేను ప్రకటించడం లేని బస్సులో రావడం ఒకరి విషయమే పాత సభ్యులే ముప్పై ఏళ్ళ కొంచెం అలవాటు తప్పి గమనించిన విషయం చెప్పండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలిసిన వాళ్ళందరి పేరు పలకరిస్తే ఆ రెండు నిమిషాల సమయం పలకరింపులకి సంబోధన కార్యక్రమానికి అయిపోయింది అందుకని దాన్ని షార్క్ చేసి చేసామంటే దృష్టికరించి చేసామంటే అధ్యక్ష నిర్వాహక అంటే ఎవరిని పేరు పెట్టి నమస్కరించక్కర్లేదు ఇప్పుడు వేదిక మీద పది మంది ఉంటారండి చాలా మంది అందరి పేరు చెప్పారు ఒక ఐదు సంవత్సరాల ప్రతి ఒక్కరు సమ నమస్కారం స్టార్ట్ చేయాలి మరీ కొందరిని మంచి పొంది ఇబ్బంది అనుకుంటారు తప్ప మంచి పేరు చేసేవాడు ఈ షైట్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను నేను ఇవన్నీ కార్యక్రమం సమయం మీరు వెళ్తారు రెండో స్పీడ్ అని ఎవరు మీరు వెళ్ళిపోతారు కొంచెం గట్టిగా చెప్తే నరుడికి పేరు తెచ్చుకుంటా కృష్ణవేణి అనే కదా అర్థం అమ్మ సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఏ సినిమా దృశ్యా అత్యక్ష ఇచ్చ 被處... మాట్లాడారు ఆ పేరు కింద ఒక చిన్న కాలం ఇవ్వడం జరిగింది ఆ ప్లేస్ లో ఒక నిమిషం పది సెకండ్ లో రాసుకోండి ఎందుకు ఇలా చాలా స్థంగా చేస్తున్నారని అంటే రేపు కాస్త లాగితే నేను దాన్ని రెండు నిమిషాలు మాట్లాడగలగాలి అనే అనే నమ్మకం అందుకే కదమ్మా ట్రైడ్ అండ్ డెల్ టెస్ట్ అండ్ మెథడాలజీ అని చెప్పడానికి కారణం అది రెండో విషయం ఏంటంటే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా వచ్చే సమస్య ఇది పలానా సినిమా చూశారు అందులో చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి ఇంకో రెండు మూడు ఎందుకు చెప్పలా సమయం గడిచిపోయింది అంటే రెండు నిమిషాల సేపు మాట్లాడటానికి కావలసిన పిండి పదార్థాన్ని అందులోంచి పిండి తీయాలి చెయ్యాలి భవిష్యత్తులో చేయాలి ఆలోచించాలి ప్రశ్నిస్తే ఆలోచిస్తే తెలుగు చేతలు అభివృద్ధి చెందుతాయి రైట్ నన్న కానీ మీకు మీరు ఓటు వేసుకునే స్వాతంత్ర్యం కూడా ఇస్తాము ప్రజాస్వామ్యం శ్రీకు నాయకుడు ఆర్థిక పత్రం నుంచి బయలుదేరి కొత్త వాళ్ళు మీ పేరు చెప్పిన అభ్యర్థి కుమార్ సభ నమస్కారం నాకు వచ్చిన సబ్జెక్టు పరీక్షలలో గ్రేడింగ్ విధానం సరైనదే పరీక్ష లో గ్రేటర్ విధానం సరైనది మ్యాక్సిమం వర్డ్స్ ఇంగ్లీష్ లో వస్తుంటాయి అలవాటు మాట్లాడతారు డేట్స్ లో మనం బాగా మనకు మన పేపర్లలో వస్తున్నటువంటి విధానం అయితే ఏ విధానమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టేటప్పుడు ప్రజలకు ఆ విషయం పట్ల సరైనటువంటి అవగాహన ఇచ్చినట్లయితే ప్రజలు ఈజీగా అయితే రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత మేము ఈ రకాల పద్ధతిని అవలంబించాము ఈసారి మేము ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చాము మీరు గమనించండి అనేటువంటి విధానం కూడా మన దగ్గర నేను కలిసి ఉండే బాగా ఇబ్బంది ఉంటాను దీనిలో మనకు చెప్పాలంటే ప్రైవేటు విద్యా వ్యవస్థలో ప్రభుత్వం పాఠపడుతున్న సమాజంలో కొందరు ప్రభుత్వాన్ని దగ్గరగా ఉండే కొన్ని విషయాలు తెలుసుకొని మరి ఆశ్రమం పాఠశాల జరుగుతున్న విద్యార్థుల గురించి సరైనటువంటి ట్రేడింగ్ ఆ అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ముఖ్యంగా ఎన్నో ఆశ్రబెట్టుకొని పొందుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఈ ఇటువంటి విధానాలు మీ సిక్ చే ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఒక పదిహేను రోజుల మంది కానీ ఒక నెల మంది మంది కానీ వివిధ పద్ధతుల ద్వారా ప్రజలకు కాదు మన స్కూల్ యాజమాన్యానికి కానీ వారికి సంబంధించినటువంటి వారికి ఆ విధానం గురించి బాగా ఊహించగలిగినట్టు సార్ ఈ పరీక్ష విధానం ఈ గ్రేడింగ్ ఎటువంటి విధానం పట్టినా కూడా ఈజీగా అంటే బీజేపీ దాన్ని ఉన్నటుండి ఆలోచన సరక్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ మీద కోర్స్ పెట్టిన తల్లిదండ్రులు కానివ్వండి స్కూల్ యాజమానికి చాలా మంది ఇబ్బంది వచ్చింది ఎటువంటి వాటిని నివారించడంతో మాత్రం సరైన ఒకటి సరైనటువంటి అవగాహన రెండు విషయం రెండు నిమిషాలు మహేష్ కూడా ఆసక్తి పెరుగుతుంది మన ఆలోచన విధానం కూడా కొంచెం ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే దాని మీద ఆలోచన కూడా పెరుగుతుంది మనము ఎక్కువ దాని చెప్పడానికి కూడా ఒక ఆలోచన అనేది యోగా చేయడం యోగా ధ్యానం అంటే యోగా అంటే యోగా చేయడం మనసు కూడా చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతతలో ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుంది ధ్యానం అనేది ఒక చోట కూర్చొని ప్రశాంతంగా చేసేది ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చేయాలి మనం చేయాల్సిన పనులు ఏ ఎటువంటి పనులైనా ఏదైనా చేయలేని పనులు కూడా మనం ధ్యానంలో చేయడానికి అవకాశం కూర్చుంటాం కాబట్టి ప్రశాంతమైన ఆలోచనలు కూడా వస్తాయి ఈ ఆలోచనల మనం ఎక్కువ పనిచేయడానికి ఉంటుంది స్తున్న సినిమాల యొక్క ప్రభావం ముఖ్యంగా నేటి యువత మీద చాలా ప్రభావం చూపిస్తున్నది కుటుంబ పరంగా వెళ్ళి చూసే సినిమాలు రాను రాని తగ్గిపోతున్నాయి ఈ సినిమాల ప్రభావం వల్ల విద్యార్థుల యొక్క విద్య విద్య కుంటు కాకుండా కుటుంబంలో కూడా కుటుంబంలో కూడా అనేక యొక్క సమస్యలకి ఆస్కారం ఏర్పడుతున్నా ఎందువలనంటే సినిమాలలో చూసి సినిమాలలో ఏ విధంగా అయితే మనకు నటీ నటును ఏ విధంగా ఎటువంటి డ్రెస్సును వాడినా ఎటువంటి వాహనాలు వాడినా ఎటువంటి వస్తు సామాగ్రిని వాడినా దాన్నే వాడాలని యువత నేటి యువత మోదుపడుతున్నందువల్ల ఆ మోదులను తీ తీ తీర్చలేక తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద ఆ భారం పడి తల్లిదండ్రులు ఆర్థికంగా కూడా స్వడం చాలా చోట్ల జరుగుతున్నారు అటు నేటి నేటి వస్తున్న సినిమాలు సినిమా తీస్తున్నటువంటి దర్శకుల నిర్మాతలు కూడా యువతని యువతని ప్రధానాంశంగా చేసుకొని ఆ యువతకి యువతని అక్కడ విధంగానే తీస్తున్నారు ఆ విధంగా కాకుండా యువతను ఆకర్షించే విధంగా కాకుండా ఒక కుటుంబ పరంగా అందరినీ కలిసి తీయాలనుకుంటే ఆ సినిమాలు ఎక్కువ రోజులు సినిమాలు ఆడడం లేదు కాబట్టి వాళ్ళు కూడా ప్రధానంగా యువతనే ఆలోచన తీసుకొని యువతల్ని చదువుకునే రోజుల్లోనే ప్రేమించడం చదువుకునే విద్యార్థుల్లోనే హీరో హీరోయిన్లుగా నటీ తయారు చేయడం కాలేజీ రోజుల్లో వాళ్ళు ప్రేమను డెవలప్ చేసుకోవడం నుంచి తీసుకున్నారు కాబట్టి ఆ సినిమాల ప్రభావం వల్ల నేటి సమాజం చాలా వెనుకబెడుతున్నది ఈ సినిమాలు ప్రభావాన్ని తగ్గించడం ఈ సినిమా యొక్క ప్రభావం మన సమాజం మీద తగ్గాలంటే చాలామంది సినిమాలను ఇప్పుడు వస్తున్నటువంటి ఇటువంటి చూడడం కొంత తగ్గిస్తే వాళ్ళు కూడా కొంత మార్పు రాగలుగుతుంది ఆ మార్పుని అందరూ స్వాగతించినట్టు అందరూ కూడా మంచి సినిమా చూడడానికి అవకాశం రెండు నిమిషాల All yeah. right. చదివేస్తాం నా పేరు ఫలానా అని చెప్పని చెప్తాం కాబట్టి ఆ ఉన్న రెండు నిమిషాల వ్యవధిలో ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు చూసేస్తే ఒకటి నలభై ఒక నిమిషం నలభై సెకండ్లకు హెచ్చరిక లోత ఇవ్వబడుతుంది అని తెలుసు కాబట్టి ఒక ఉపన్యాసం ప్రారంభం ఎలా ఉండాలి ఎత్తుగడ ఎలా ఉండాలి వివరణ ఎలా ఉండాలి ఉపసంహారం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు ఆ క్షుప్తంగా రెండు నిమిషాలలో నిమిడ్చడానికి ప్రయత్నం చేయడానికి సాధన చేయండి కొన్ని విషయాలలో ఇతరులకు సూచిస్తున్న కార్యక్రమం ఏమిటో చెప్పి ఉపన్యాసాన్ని ముగించవలసింది ఉదాహరణకి సినిమా గురించి వచ్చిన టాపిక్లో ఇలాంటి సినిమాలు కనుక వస్తే బాగుంటుంది అని అనుకోకుండా నీకు సినిమానే వచ్చింది తనకి సినిమానే వచ్చింది నీకు సినిమానే వచ్చింది వేరే విషయం అంటే ఏమిటి అలాంటి పని చెయ్యాలి అని అంటే ఇప్పుడు వస్తుంది సజెస్టివ్ అన్న సొల్యూషన్ సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించే దిశగా గనక మీ ఉపన్యాసం పూస్తే అవకాశం ఉన్నప్పుడు బాగుంటుంది అంటే రెండు నిమిషాలు ఉపన్యాసమైనా ఇరవై నిమిషాలు ఉపన్యాసమైనా గంట ఉపన్యాసమైనా ఎదుట వ్యక్తికి ఏమి మిగలాలి ఉపన్యాసంలో ఆశ పెడితే ఉపన్యాసం కాస్త బాగుంటుంది ఆకట్టుకునేటప్పని చెప్తారు అది అందులో నాంతర్యం ఇప్పుడు చిన్న కాగితాలు మీకు ఇవ్వబడతాయి మాట్లాడినట్టు అన్నీ అడగకూడదు కాగితం ఇదే రాశారని చెప్పాడు మరి ఇదే నేను ఆపేస్తున్నాను ఆపేస్తున్నామా అడుగుతుంది కోరి కోరి కోరి అయ్యా మీ అందరికీ చిన్న కాగిత ముక్కలు ఇవ్వబడతాయి అందులో మీరు ఎవరు మాట్లాడారు పేర్లు మీరు కాబట్టి ఇవ్వబడిన విషయానికి అందరికీ సమానమైన ఇబ్బంది అండి ఎవరికి ముందు చెప్పలే విషయం ఏమో అందుకని ఇవ్వబడిన ఈ ఇబ్బంది అందరికీ సమానమైనప్పటికీ ఎవరు బాగా మాట్లాడాలని భావిస్తారో వారి పేరు మీ కాగితం మీద వ్రాసి ఇలా కాగితం అర్త పెట్టేసేసి బాధించే మీరు మీ పేరు రాసుకునే స్వాతంత్రం మీకుంది మీ పేరు మినహా ఇంకొకరి పేరు రాయాలనేటువంటి నియమం లేదు అవునా ఆయన ఒక్కొక్కటి అక్కో టచ్ పెడుతు పాసాన్ చేసి ఓ టచ్ పెడుతు పాసాన్ చేసి మనమందరము ఈ కాగిధాలలో పేరు రాసి ఇచ్చి ఎవరికి అత్యధిక సంఖ్యాకులు ఉత్తమ వక్తగా నేను నిర్ణయించారో కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ వ్యవధిలో మా యువభారతి కార్యదర్శి నాగేశ్వరరావు గారిని గుర్తగోష్ఠి సమీక్ష నిర్వహించమని కోరుతున్నా సమీక్ష నేను నా సమీక్షిస్తాను కాబట్టి క్లారిటీ కోటికొని ఇంకా సమీక్షలో మొట్టమొదట మా చంద్రప్రకాష్ గారు గారు ఈ చిక్కురా మేము కలలో చెప్తే ఇందులో ఈ చిక్కురాజు చేయడం గురించి ఎవరైనా చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు సమావేశాలు రాకపోవడం వ్యవహార సమావేశాలు లేకపోవడం నుంచి సరిగా మనం అంటే ఆయన స్థాయికి చెప్పట్టుగా ఆయన బస్సులు స్పష్టత విషయావగాహనానికి రెండు ఉన్నాయి కానీ విషయ నివారణ కొంచెం లోపించింది అలాగే సంబంధం కూడా ఇప్పుడు మిగిలినటువంటి వ్యక్తులు కూడా బయట పెట్టి కొంచెం అవకాశం గురించి సంబోధ చే సంబోధనల్ని పూర్తి చేయడం జరిగింది తర్వాత శ్రీమతి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు మీరు దొరికారు చేసి సినిమా గురించి వివరించండి అంటే సినిమా పేరు చెప్పారు మరి ఆయనకి విషయావగాహన ఉన్నటువంటి స్పష్టం ఉంటుంది తర్వాత మాటలతోనే విషయాలు కానీ వేత మనుషులు సినిమా అని చెప్పినప్పుడు ఆ లేత మనుషులు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది అంటే తల్లి తండ్రి విడిపోటు వాడి దాని వల్ల పిల్లలు అనేటువంటి నష్టం ఉన్నటువంటి అది ఆ ముఖ్యమైనటువంటి అంశం అంటే తల్లిదండ్రులు ఈ విడిగా ఉంటే పిల్లలు ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి తెచ్చుకుంటారు అనేటువంటిది ఆ చిత్రంలో మనకు చూపబడింది అది కొంచెం ఐనెంట్ చేసి ఒక న్యాయం అన్ని పది సెకండ్లు మాట్లాడారు మరొక ఉన్నటువంటి సమయాన్ని కూడా వారు వాడుకొని చూసాగా సమయ పన్న చేసి ఉండేవారు తర్వాత విషయాన్ని న్యాయం కూడా చేసేవారు ఆయన సమయం వాటి తర్వాత మహేష్ కుమార్ గారు పరీక్షల్లో గ్రేడింగ్ విధానం అని అడిగితే ఆయన సరి అయిందో కాదో చెప్పలేదు కానీ ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ గ్రేడింగ్ ఉన్నటువంటి అలా చాలా మూడున్నర సంవత్సరాలుగా నడుస్తుంది దానికి ఏదో ముందు వాటి చేస్తారు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలుగా ఏదో దానికి తగినటువంటి అభిషి తగినటువంటి ప్రచారం చేయడం అలాంటి సత్యం నుంచి పిల్లలకి స్కూల్ స్కూల్స్కి టీచర్స్కి అందరికీ క్లాసుల్లో తగ్గేటువంటి అలాంటి గ్రేడు గురించి చెప్పడం ఇవన్నీ జరిగినాయి అలా అంటే ముందు అనుకుని ఇవాడు జరుగుతుంది అంటే ఇందులో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా నీకు తొంభై ఐదు మార్పులు వచ్చా నా ఏదైనా వీటికి డెబ్బై ఐదు నుంచా వాళ్ళు డెబ్బై అంటే మరియు ఒక మార్పు నుంచి రెడ్డి పిల్లలు వాళ్ళ వాళ్ళు అంటే మానవప్రదించడం తర్వాత అయ్యకా ఆత్మహత్యలు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు ఇస్తా ఏ రకమైనటువంటి కొన్ని రకాల ప్రాప్లెన్స్ ఉంటాయి ఆ ఉద్దేశంతో సెంట్రల్ సిటీఎస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సీట్రింట్రెడ్ చేసిన ఇంట్రడ్యూస్ చేశారు అది బాగున్నది అని తెలిసిన తర్వాత స్టేట్ బార్డ్ కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏబిసిబి ల్యాంక్స్ అంటే ఈ లెక్సి ఏబిసి ఆ నాలుగు ల్యాంక్స్గా నిర్ణయం చేయడం అది విషయం అయితే కొత్తనే కాదు చాలా కాలంగా నలుగున్నటువంటి విషయమే కానీ మరి మహేష్ కుమార్ గారు ల్యాంక్షన్గా అభివృద్ధి తర్వాత శ్రీమతి మంజుల గారు ధ్యానం చేసే పద్ధతిని తెలియజేస్తే తెలిస్తే వెళ్ళిందండి అన్నారు అది ఆమె తెలుసు తెలియదు మనకు తెలియదు కానీ ఆమె నుంచి నేను వివరించలేకపోయినాడు అలాగే విషయ అవగాహన ఉన్నట్టు మనకు అర్థమైంది ఆమె చెప్పినటువంటి మాటలు బస్ట్ ఏదో ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనకు ప్రశాంతం అవుతుందా కానీ యాక్చువల్గా ఆమె ఆయన అడిగినాకంటే మీకు తెలిస్తే వివరించండి ఆమె మీకు తెలుసు ఎలా చేయాలి ఏం చేయాలి అది అదే సరిగా వివరించలేకపోయారు అలాగే సమయకాలన కూడా ఒక నిమిషం పదిహేను సెకండ్లు మాత్రమే వాడారు నేను సమయాన్ని వాడుకోరండి మురశ్రీరామ్ గారు ఇప్పుడు వస్తున్న సినిమాలపై మీ ప్రభా మీ అభిప్రాయం అని అడిగితే సినిమాలు నిజాడంతో సినిమాలంతా బాగుంటుంది అంటే తల్లిదండ్రులు కుటుంబంతో సహా కూర్చుని కూడా వస్తుంటే సినిమాలు రావడం లేదు అనేటువంటి ఇంకా అభివృద్ధి పర్వాలేదు ఇంకా ఆయన భాషలోనే చాలా స్పష్టం లేదు విషయంలో బాగుండదు సమయాన్ని వినియోగించు గా నియమించినారు మణికాంత్ గారు కొత్తదంతా మణి కాదు పాతదంతా చెప్పం కాదు అని విషయాన్ని ఇస్తే విషయాన్ని స్పష్టం విషయ వివరణ సరిగా లేని విషయం ఆయన అవగాహన మనకు అర్థమైంది ఏమిటి చెప్పినటువంటి పరిస్థితులు విషయ వివరణలో స్పష్టత లేదు ఆయన ఆధికాన్ని సాహిత్యం సాంప్రదాయం ప్రయోగమని ఆయన అందులోనే ఆయన అతని సాంప్రదాయం ఏంటి ప్రయోజనం ఏంటి దీనికి నేను అంత కడవిడు పాలపై ఒక్కెంత మేగడ పేరినట్టుగా నేను అదే మన సాంప్రదాయాన్ని అంటాను ఆయన అంటే ఒక ఇంట్లో ఒక ఇన్ని కడి పాలు మరగబెడితే ఇందులో ఇంత కొంచెం మేగడ మనకు కడుతుంది అదే మనకి సాంప్రదాయం మన ఇతర తరాల నుంచి మనకి అలా ఒక్క సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మనం నెరవేర్చుకోవాల్సినటువంటి పైన చేసినటువంటి ప్రయోగం నిలబడుతుంది ఆయన సాంప్రదాయాన్ని విడిచి చేసిన ప్రయోగాలు అంటే నాడు విడిచిస్తాము నడవద్దు అనేటువంటి చదువు కూడా తన తీసుకువడం జరిగింది ఆ రకంగా సాంప్రదాయం ఉన్నటువంటి వర్త అంటే ఏదో ఇటీవల పునాదు కాబట్టి ఉదాదంత రిజితంగా ఉండే రెండు మూడు రోజులుగా పచ్చడి మూడు మూడు వేల పెట్టారు అది రకంగా మార్చుకుంటారు మరో రకంగా మార్చుకుంటారు ఏది చేసినా సరే మీకు కొంత పునాదు బలంగా ఉన్నది కానీ మీకు చేసినటువంటి స్ట్రక్చర్స్ ఆ రకంగా ఈ సాంప్రదాయం అనేటువంటి ఆ విషయాన్ని స్పష్టం చేయలేకపోతున్నాను శ్రీ వెంకటాష్ గారు ఈ నూట ఎనిమిది ఏళ్ల సినిమా చరిత్రలో ఒక మంచిగా మాయాభ్యాల గురించి గౌరవించారు అంటే మాయా అభ్యర్థాలు సినిమా బహుశా చూసాను కూడా చేస్తారు రెండు కానీ దాని వివరణ విషయ అవగాహన కూడా అలాంటి అత్తమైనటువంటి సినిమాకి మాటలు రాసింది శ్రీవారి నాగేంద్ర గారికి ఈ సినిమాని దర్శకత్వం నేర్చింది కేవిరెడ్డి గారు రుద్ర మహాన్ అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా కాన్ఫరెన్స్ ఉంది మొదటి ఈ సినిమాని ముందు భానుమతిని పెట్టి ఒక మూడు రీళ్లు నాలుగు ఇళ్ళు తీసిన తర్వాత ఇది బాగుండదు అని నిర్ణయం చేసుకుని ఆ రీళ్ళని కాల్చేసిన తర్వాత ఇంకా విజయ సంవత్సరం వాటి తర్వాత మళ్ళీ ఏదో ఐడియా మళ్ళీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ కథను తీసుకుని మళ్ళీ దానికి మాస్టర్ ఆటలన్నీ రాయించి అప్పుడు ఏమిటంటే దానికి మళ్ళీ కొత్తగా యాక్ట్ చేసుకుని దాన్ని కలెక్ట్ చేసుకుని ఈ మాయాభారణ చిత్రాన్ని తర్వాత నమ్మకం ఏంటంటే ఈ మాయాభానటువంటి చిత్రంలో ఉన్నటువంటి కథ అంతా అందులో శశిరేఖ అయినటువంటి పాత్ర మన భారత మీద అక్కడ కనబడుతుంది అలాగే సరే మిగిలినటువంటి కొన్ని పాత్రలు కూడా నా పాండవులు అన్నటువంటి వాళ్ళని కనబడకుండా పాండవులు లేకుండానే మొత్తం కథని ప్రత్యేక ఒక చిత్తైనటువంటి సందేశం కనబడుతుంది శ్రీకృష్ణుడు యడోత్కృష్ణుడు అనుమతుడు మూడు జన బలరాముడు మూడు నాలుగు పాత్రలు మినాయించి మిగిలినటువంటి కల్పిక పాత్రలే తర్వాత నా కథ కూడా పూర్తిగా కలిపి కథ అయినా సరే ముందది నాటకాలుగా సొరభివాడు చాల కాలం నాటకాలుగా ఆ నాటకాన్ని కొన్ని ఉన్నటువంటి అభిమానాన్ని భాష ప్రస్తాని దీన్ని చేయడం జరిగింది దీని తర్వాత ఈ మధ్యనే రంగుల్లో కూడా మార్చడం జరిగింది రంగులకు వచ్చినటువంటి సినిమా వచ్చినప్పుడు కూడా నేను బయటపెట్టుకోవడం చూడడం జరిగింది రంగుల్లో ఎలా ఉంటుందో మాయా అవకాశాన్ని రంగుల మాయా అవకాశం కూడా జరిగింది తర్వాత కృష్ణమూర్తి గారు సృష్టితో నాస్ భిక్ష వివరించండి ఉన్నారు అంటే విషయ అవకాశం చాలా ఆయన ఆయన చెప్పిన మాటను బట్టి విషయం మీద పూర్తి అవకాశం ఉన్నది అని మనకి తెలుస్తుంది ఆయన చెప్తున్నప్పుడే ఉన్న తర్వాత ఈ చండూర్ గారి గురించి అంటే రామజీరావు గారి గురించి మన అబ్దుల్ కలాం గారి గురించి చెప్తున్నారు ఆ రకంగా ఇంకా చాలా మంది ఉన్నారు ఈ రకంగా భయం కృష్ణతో మనం ఎదుర్కొన్నా మన ప్రశ్ని వారి మమ్మల్ గారు జీ ఆయన కర్నూలులో సైకిల్ మీద మిఠాయి సైకిల్ మీద ఇంటికి తిరిగి అమ్మేవాళ్ళ అలాంటిది రా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వ్యవహారం ఆయన అలాగే మన సినిమా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు శ్రీకృష్ణారెడ్డి గారు కృష్ణానగర్లో బండి మీద మిఠాయి అనుకుంటున్నారు అలాగే మన మరొక డైరెక్టర్ శ్రీకృష్ణ శ్రీకృష్ణారెడ్డి గారు మధురా నగర్ మన కృష్ణానగర్లో ఆయన స్వీట్ అందుకు ఆ రకంగానే రామ్ గోపాల్ యాదవ్ రామ్ గోపాల్ యాదవ్ ఆయన సినిమాలు చూడాలి తీయాలని కనుందని సినిమాను తీసుకున్నారు చాలా రామ్ గోపాల్ రామ్ గోపాల్ అది రాజకీయ వైపు రామ్ గోపాల్ యాదవ్ అంటే సమాజవేర్ ఈ రకంగా చాలామంది ఉన్నారు గురువై అమ్మాని జంషిట్టి రత్నజీత్ దాదా ఆయన ఎక్కడ ఇండస్ట్రీస్ అన్నటువంటి లేని సమయంలో బీహార్లో ఒక తీర్కని ఇక్కడ పెట్టచ్చు అని ఊహించినటువంటి మహా ఈ రకంగా చాలామంది పేదల్లో ఉంటే ఒక ఒక ఊహ ఉంది ఒక కల్పన ఉంది కృషి చేసి ప్రయత్నం చేసి తన పేరు ఎదురుకుని దేశానికి అమిదైనటువంటి సేవలు అంది మాటలు చాలామంది ఉన్నారు అందుకని మీరందరూ మిమ్మల్ని ఆదర్శప్రాయులే ఆ రకంగా వారిని మరొక ఈ విఫరేషన్స్ ఉంటుంటే ఆయన పూర్తి సమయాన్ని పాలిస్తుంటేవారు మొత్తం మీద కొత్తగోష్టి సంతృప్తికరంగా నడిచింది చిన్న లోపాలు ఉన్నాయి సమయ గురించి అంటే మరి మరోసారి అలానే అన్నటువంటి ఈ రెండు మూడు చోట్ల విషయాలు గ్రహిస్తే మొత్తం మీద ఈ ఈనాటి వచ్చి ఉందని మేము ధన్యవాదాలు ఒకటి రెండు చెప్పాలి మొదట మామూలుగా ఈ వీరు రాశి సమీక్షా పత్రమా చేయండి అనే అలవాటు ఉందో మీ వాళ్ళెందుకు ఏం చేసుకుంటామనే అభిప్రాయంతో ఎవరు రాసిన సమీక్షా పత్రాన్ని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళవచ్చునో అని సూచిస్తున్నారు ఎవరన్నా అడిగినట్లయితే మీరు ఇప్పుడు ఉదాహరణ నా ఉపన్యాసం గురించి అభివృద్ధి పరచుకోవాల్సిన అంశాలు ఏం చెప్పారని ఎవరన్నా టీచింగ్ అయ్యాక చూడదవిస్తే చూపించండి మీకు అభ్యంతరం లేకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆ సమీక్షా పత్రాన్ని తీసుకు వెళ్ళవచ్చునో రెండు ఒకే ఒక చిన్న విషయం చెప్తాను భవిష్యత్ లో మీకు ఉపయోగపడేటువంటి ఒక దారం గుండా చిక్కు ఏం చేస్తాం చిక్కు వేడతీయటానికి ప్రయత్నం చేస్తాం అంటే లూజ్ చేస్తాం అలానే ఒక విషయం ఇచ్చినప్పుడు దాన్ని యూజెంట్ చేయడానికి ప్రయత్నం ఆ రెండు నిమిషాలు మాట్లాడదాక పాయింట్స్ మీ మనసు రక్షణ మీద అసలు ఇవ్వబడ్డ సబ్జెక్ట్ ఏదో ఒక ఉంటుంది కదా దాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టరు అన్వేషించటం మొదలు పెట్టరు మీకెవరైనా మీకు వచ్చిన టాపిక్ ఇబ్బంది అని చెప్పని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు వచ్చిన టాపిక్లలో మీకెవరికి అనిపించరా ఉదాహరణకు అమ్మాయి మందులోకి వచ్చిన మీరు కనుక ధ్యానం సాధన చేస్తూ ఉన్నట్టయితే దాని గురించి వివరించండి కొంచెం అవగాహన ఉంది కానీ వివరించలేరుంటే ఇప్పుడు నేనేది ఏంటంటే ధ్యాన స్థితి అంటే ఏంటి ధ్యానం అంటే ఏమిటి జానం ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చా జానం వల్ల ప్రయోజనాలు ఏమిటి జానం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి మనకు ఎన్ని విధాలుగా ఉందని చెప్పారు వాటికి ఏమైనా పేర్లున్నాయా బావు అంటే మాట్లాడవచ్చు సార్ చేసుకోండి నేను తప్పు పట్టడం నా అభిప్రాయంతో చెప్పటం నాకు తెలియకవచ్చు ఆయన ప్రశ్నలు వేసుకోవచ్చు కదా ఇప్పుడు మా నాగేశ్వరరావు సమీపేశ్వరరావు నేను అదే అంటున్నా ఇప్పుడు మా కృష్ణవేణిని మీరు చూసిన తొలి సినిమా గుర్తుందా చెప్పండి అని అంటే ఏ లేదా చాలా బాగుంది అలాంటి సినిమాలు వస్తే బాగుందని చెప్పారు తాను సమీక్షిస్తూ ఈ సమీక్షలో ఉన్న అభిప్రాయం అని ఈ సమీక్ష ప్రతి ఒక్కరు చేయాలని నా అభిప్రాయం అందుకని చెప్తున్నాను అది వేరు ఇదేమో ఎక్స్టెన్షన్ అమ్మకేషన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఆ టాపిక్ నాకు వచ్చింటే నేను మీకు ఆ టాపిక్ కనుకొస్తే మీరు ఇలా మాట్లాడుతారా ఏముంది అది సరే ఇక్కడ చెప్పే పాయింట్ సమీక్షిస్తూ మా నాగేశ్వరం ఏమన్నా అంటే లేదా మనుషుల్లో తల్లిదండ్రులు కలిసి ఉండకుండా పిల్లలు వాళ్ళిద్దరు విడిపోయి పిల్లలిద్దరు అని అంటే నేను అనేది ఏంటంటే చూసిన సినిమానే కదా అంటే అందులో ఉన్న కథ గురించి కనుక కొంత ప్రస్తావన చేస్తుంటే రెండు నిమిషాలు సమయం సర్దుకుపోయి ఉండేది కదా ఎగ్జాక్ట్లీ అందుకే అల అలవాటు చేయటం కోసమే కదా ఈ ప్రయత్నం ఇప్పుడు గమనించండి మీకు వచ్చిన టాపిక్ మీరు బాగా మాట్లాడారు బాగా మాట్లాడలేకపోయారు ఇంకోసారి బాగా మాట్లాడతారు అనేది సాధారణ విషయాలు కానీ వాట్ ఈస్ అవర్ మైండ్ సెట్ అంటే మన మానసిక సంసిద్ధత ఎలా కనుక ఉన్నట్టయితే మనం దాన్ని ఎలా అవకాశాన్ని పరిపూర్ణంగా వాడుకోగలము మన మనసులో తెలిసినదే తెలియదు ఎలాగో ఎవరు చెప్పలేదు తెలిసింది ఎదుట వాళ్ళ హృదయానికి హత్తుకునేటట్టు నచ్చ చెప్పగలము అనేటువంటి విషయానికి సాధన ఉపయోగపడుతుందని చోట మనం చేస్తున్నాం ముందు కార్యక్రమానికి వెళ్లబోయే ముందు మన మధ్య మరొక అతిథి ఇప్పుడు రామకృష్ణ గారు వచ్చారు డిగ్రీ చదివారు ఉద్యోగం చేస్తున్నారాయన బాగా లింగంపల్లిలో ఉంటారు వార్తాపత్రిక ద్వారా ఈ కార్యక్రమం పరిచయం అయితే కూడా స్వాగతం ఇప్పుడు అన్నయ్య చెప్పండి అందరు మాత్రం బాగుంటుంది వెంటనే బాగుంటుంది న్యాయం జరిగింది ఏమి ఇబ్బంది లేదు ఈరోజు కొన్నింటికి చెడు అనేది ఉండదు నాన్న నువ్వు చుట్టూరు ఆవరించుకుని చీకటి తిట్టుకుంటూ కూర్చోవడం కంటే అంటే కాసెప్ చీకట్గా ఉండటమే మంచి స్థలం కాదు చెడు మంచి లేదు అర్థం కాలా ఇప్పుడు మీకు నచ్చినది చెప్పండి ఇప్పుడు మీకు నచ్చిన రచయిత్రి పలానా రచయిత్రి ఈ నాలుగు పుస్తకాలు నాకు నచ్చాయి ఈ రెండు నాకు నచ్చలేదు అవకాశం అంటే విశ్లేషణాత్మకంగా చూస్తూ ఉన్నప్పుడు వెలుగు నీడ రెండు కనబడతాయి కానీ ఆ సందర్భాన్ని బట్టి మీరు దేని గురించి మాట్లాడాలి దాని గురించి ఎక్కువ మాట్లాడాలి ఇంకొకటి మామూలుగా మనం తెలుపు కృషితో నాస్తి దుర్భం అనే మాటకి మనం ఎక్కడో టాటా గేటా వాళ్ళ పేర్లు వస్తుంది మన తెలుగు వాళ్ళలో నేను జ్ఞానపీఠ అవార్డు పొంది ఉంది కాబట్టి ఆ దానికి ఉదాహరణ ఆయన చదువు చదువుకోకుండా ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి సాహిత్యంలో జ్ఞానపీఠ వారికి బాగ్రత్తలు పొందారు ఆయన సాహిత్యంలో ఎంత కృషి చేసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఆయన పుస్తకాలు ఎంఏ బిఏ పుస్తక వాళ్ళకి పాఠ్య పుస్తకాలకు పెట్టగలిగినందు ఆయన సాహిత్యంలో చేశాడు అని మనం ఆయనటువంటి ఆయనకున్నటువంటి ప్రతిభ ఎలా పెంచుకున్నాడు కృషితో నాస్తి దుర్భిక్షం అనే ఆయన ఇప్పటికీ ఎంతో వినయంగా తనకి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడంలో ఆ మాటలు ఆయన వాడుతున్న మాటలు చూస్తే కళ్ళు నీడొస్తారు సంస్కారం కూడా ఆయన సంస్కారం ఎంత గొప్పదంటే ఆకాశవాణి వాళ్ళకి వాళ్ళ ప్రోత్సారం కోసం వాళ్ళకి ఇంటర్వ్యూ పెడితే అయ్యా నాకు మీరు నా పెద్దలకి నా బాల్య పెట్టారు చేతు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులతో నన్ను ఒక సహవాసం చేయించారు ఈ ఆకాశవాణి నాకు చేసిన మేలు నేను ఎప్పుడూ మర్చిపో ఆకాశవాణిలో మేలు చనిపోయిన తర్వాత ఆకాశవాణి ప్రాంగణంలో నన్ను బాచపెట్టండి మహానుభావులు వాళ్ళ కా నా సమాధి మీద నడిచిపోతూ ఉంటే నా జన్మ ధన్యమైపోతుందనుకుంటా లేదా వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఒక గట్టి పార్టీ ఆయన పెట్టి నా రుణం తెచ్చు ఈ మాటలు ఎవరికైనా ఇంత హృదయ విధానం అంటే ఆయన అనుభవించినటువంటి గర్వదరిత్ర నుంచి జ్ఞానపీఠ ఆయన ఎన్ని మెట్లు ఎలా ఎక్కాడు ఇది మన ఉదాహరణ మనం అందరం గర్వించదక్క మూడవ జ్ఞానపీఠ అవార్డు వారికి ఈ సహా మనం అభినందించడం మరొక మాట చెప్పాలి ఆయన ఆయన మరొక మాట ఇంటర్వ్యూ నన్ను ఆకలి అవసరం అవమానం ఈ మూడే నడిపించిన ఈ మాటలు అతను ఎంతో ఖర్చు ఆకలి అవసరం అవమానం ఇది ఈనాడు నేను భావించాను తప్పకుండా నేను బాలానందం రోజుల నుంచి రేడియోతో అనుబంధకున్నవాడిని న్యాయపతి రామ్ఘరావు గారు మొదట్లో రేడియో అన్నయ్యగా ఉండేవాడిని ఆయన రిటైర్ అయ్యాక రాహుల్ భరద్వాజ్ గారు రేడియో అన్నయ్యగా కార్యక్రమాలు నిర్వహించారు అప్పటి నుంచి కూడా మర్చబడి ఒక సందర్భంలో ఏదో గురువు గురించి చెప్పాల్సి వచ్చింది నేను గురువులుగా ఎవరిని భావిస్తావు అని ఆ ఇంటర్వ్యూ ఏదో చేస్తున్నప్పుడు ఆయన రికార్డు ఆపి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఇద్దరినీ నేను గురువులుగా భావిస్తాను కవిత్వం రాయటంలో ఏదో ఇష్టం అని చెప్పాలి అని అన్నాడు ఎందుకు అంటే బాగా వాడి దగ్గర నుంచి బాగా ఎలా రాయాలో మనం నేర్చుకుంటాం అందుకని వాడు గురువు బాగా రాయని వాడి దగ్గర ఎలా రాయకూడదో నేర్చుకుంటాం కనుక వీడు కూడా గురువే కనుక ఇద్దరూ గురువులు చెప్పాలి అని చెప్పాడు అప్పటి నుంచి అప్పటి నుంచి బాబా మొట్టమొదట ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ వక్తగా ఎన్నికైనటువంటి శ్రీ వెంకటేష్ గారికి పుస్తకాన్ని ఇవ్వమని చెప్పి అనంతాచారాన్ని తెలుసుకున్నారు తరువాత తులసిరామ్ గారు తిరుపతి నుంచి స్వామి ప్రసాదం తీసుకొచ్చారు దీనికి వేరే ఏదైనా పేపర్ ఉందా ఎలా తీసుకెళ్తారు మీరు తరా కాస్త తీసుకొచ్చి మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పండి మనల్ని ఇస్తాను ఇక్కడ ఇస్తానా పేపర్ ఏముందా ప్యాకింగ్ ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఎక్కడికెళ్ళి పట్టుకొస్తావు ప్లాస్టిక్ ప్యాకెట్లు ఆదివారం ఎవరు వెళ్తే ఎక్కడ దొరుకుతాయి నువ్వు తీసుకుని వెళ్ళమ్మా నువ్వు తీసుకుని వెళ్ళటం గురించి కానీ నా ప్రశ్న మిగిలిన వాళ్ళకి వెళ్తానికి కూడా దానికి ఏదో పరిష్కారం ఉండాలి కదా దీనికి ఏదో పరిష్కారం అర్థం ఆలో రీ పేపర్లు యువా మందికి కానీ మనం రన్ అయ్యకూడదు వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పటికైనా లైబ్రరీ కదా మన ప్రాపర్లు కాదు అయ్యా ఇప్పుడు అదే తర్వాత కార్యక్రమం గురించి నేను ముందు ఒక విషయం చెప్దామని చెప్పి ఇక్కడ ప్రేర్ రాసేసే వెంకటేశ్వర గురించి వచ్చే నెల మాట్లాడుతున్నట్టు మనకు వచ్చే నెల ఐదు నిమిషాల పాటు మీరు మీరు నిర్ణయించుకున్న టాపిక్ పై అనర్గంగా మాట్లాడాలి అనర్ఘంగా అంటే చిక్కుకోకుండా ఆగకుండా నెల రోజులు టైం ఉంది తల్లి టాపిక్ టాపిక్ మీ ఇష్టం రెండు మనుషుల గురించే మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి నీకు తెలియదని పదప్రయోగా నేనెక్కడ చేస్తాను నా ప్రతి నేను మాట్లాడేసాను సెంటల్ శుభం నన్న గురించి భావం ఉంటే దానితో పాటు భాష లేకపోతే భావ ప్రకటనైనా దెబ్బలిపా కేవలం భాష ఉండి మాగా పుస్తకాలు చేయడం వల్ల భావం లేదనుకోండి ఆ విషయం తెలియదు అనుకోండి అప్పుడు ఈ భాషా నైపుణ్యాలు బలిగా ఉంటాయి అంటే ఒక నాణానికి ఒకే వైపు ఉన్న మీకు ఎక్కడా దొరకదు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి అలా భాష కావాలి భావము కావాలి ఈ రెండింటినీ కలిపి ఉంచే అందమైన మాట్లాడి తీరు నైపుణ్యాలు కావాలి ఇది సాధన చేస్తే ఉన్న కొన్ని లాభాలలో లాభాలు ప్రస్తావన చేస్తారు మీ కాళ్లపై మీరు నిలుచుని ఎదుట ఇద్దరున్నా ఇరవై మంది ఉన్న రెండు వందల మంది ఉన్న రెండు వేల మంది ఉన్నా లేక ప్రచార ప్రసార మాధ్యమాలు ఎదురుకుండా మీరు మాట్లాడాల్సి వచ్చిన తొట్టు తడబాటు పడకుండా స్పష్టంగా వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడగలిగినట్లయితే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేదు అది ఉన్నటువంటి ప్రధానమైన లాభం ఆ పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు మనం విద్యుత్ శక్తి ఉంటే అది పంకా తిప్పటానికి వాడుకోవచ్చు దీపం వెలిగించడానికి వాడుకోవచ్చు పొయ్యి ఇలా అందు మీద నీళ్లు మరగబెట్టడానికి వాడుకోవచ్చు రిఫ్రిజిరేటర్ కనెక్షన్ ఇస్తే చల్లబరచడానికి వాడుకోవచ్చు కావలసింది ఎనర్జీ అలా వ్యక్తి కావలసింది ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకునేందుకు ఈ తెలివితేటల్ని వాడుకోవటం మినహా మరొక మార్గం లేదు తెలివితేటల్ని వాడుకోవటం అంటే తెలుసుకోవటం తెలిసింది తెలియజెప్పడం తెలుసుకోవటం తెలిసింది తెలియజెప్పడంలో ప్రావీణ్యత సంపాదించడం అందువల్ల మనిషి ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అందుకని మాకు ఈ వక్తృత్వం అన్న ఇష్టమే గుప్త కార్యక్రమాలన్నా ఇష్టమే భాషా సాహిత్యాలలో పరిచయం ఎలా పెంపొందించుకుంటే బాగుంటుంది మరి దాన్ని చదివిన ఒకట పుస్తకాల పేర్లు మనం అది చదివితే మన భాషా నైపుణ్యాలు అభివృద్ధి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సూచన ఎందుకంటే ఆంధ్రోపన్యాసకులు కాబట్టి అనంతచారు గారిని ఇదైతే ఇది లేకపోతే మనసులో ఇంకేదన్నా అనుకున్నట్టయితే ఆ విషయం గురించి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ప్రసంగించమని కోరుతున్నాను అందరికీ నమస్కారం సాహిత్య విద్యార్థులకు అసలు ఇస్తుంది అనుకోండి సాధ్యమైనంత వరకు వ్యాకరణ ప్రయత్నం చేస్తాం అర్థం త్వరగా అర్థమయ్యేది కాదు అని వాళ్ళు ఉద్దేశం కానీ నా ఉద్దేశంలో ఒక లెక్కలు ఎట్లాంటిదో వ్యాకరణం మాట్లాడతారు అంటే లెక్కల్లో ప్రవేశించి నీకు ఇంట్రెస్ట్ వస్తున్నదో నీకు అట్లా కుదుర అలాగే వ్యాకరణం కూడా ఎక్కువ అంటే వ్యాకరణం అనేటువంటి వ్యాఖ్యలు కాదు ఇది ఎవరు రాయ సమాజంలో అందరూ మాట్లాడుతున్నదా అనే ఆధారంగా చూసుకుని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఒక సూత్రీకరణ చేసి ఇద్దరు కూడా ఈ పది మంది తెలుగు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను వాళ్ళు మాట్లాడుతున్నారు నీవు మాట్లాడుతున్నావు నేను ఉన్నప్పుడు ఉన్నామో వస్తుంది అందరూ మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నావు అని ఎవరు అన్నారు నేను మాట్లాడుతున్నాను నీవు మాట్లాడుతున్నావు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది అందరిలో కామన్ గా ఉండేటువంటి విషయం దీన్నే వాళ్ళు సూత్రీకరణ చేస్తాను దీన్నే వాళ్ళు సూత్రీకరణ చేసి ఆ దాన్ని ఒక సూత్రంగా చేస్తే ఇతరులకు ఉపయోగపడుతుంది పోగా అయితే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు తప్పులు రాకుండా ఉండడానికి కోసం వ్యాకరణం ఉపయోగపడుతుంది ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును సాధించుకోవడానికి చూస్తుంది తప్ప వ్యాకరణం అనేటువంటిది ఎవరు సొంతగా ఒక కథలాగా రాయరు వ్యాకరణం అనేటువంటిది సహజంగా ఉంటుంది ఆ ఉన్నదాన్ని విడు గ్రహించి అయితే దీని గురించి నాకు ఇష్టమైనటువంటి టాపిక్ గురించి నేను మాట్లాడతాను వ్యాకరణం ంతగా మన మిత్రుడు వెంకటేష్ మాయా బజార్ సినిమా గురించి వచ్చింది ణి మహర్షి రాసినటువంటి వ్యాకరణ సూత్రాలకి వ్యాఖ్యానం వ్యాఖ్యానం అయినప్పటికీ నాకు వ్యాఖ్యానం కలిపి అంటే మీకు నోటుకు వచ్చిందాన్ని బట్టి ఇట్లా చదువుతుంటే పూర్వ వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశ్చర్యపోయాడు నేను ఒక్కొక్క విషయం చెప్పి అసలు విషయం సీతాకాల చాలా ఆదర్శ అక్కడ విశాఖలు నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేయించడానికి వెళ్ళేవాళ్ళు పెళ్ళిళ్ళ సందర్భాల్లో మంత్రాలు చదువుతుంది ఆ మంత్రం ఏమిటనేటువంటి సాధ్యమైన ఈ మంత్రాలు తెలుసు గొప్ప ఎంత గొప్ప పండితులు అనుకోలేవు డాక రూసేది ఆయనకు వచ్చింది అది చేస్తారు సభవాన్ని ఇది చదువుతుంటే అంటే ఇందులో సుధాత్ దాకాలు ఉంటాయి రకా రకా సూత్రాలను ఆదేశం అంటే చివరికి హల్ అనేటువంటి సూత్రం వస్తుంది ఈ చివరి నుంచి మొదటి నుంచి హయవరంటే లగ్నం దెబ్బ గడద గడదస్ దెబ్బగడదస్ అని ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేటప్పుడు ఆ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉల్లు దాకా వచ్చేది హల్లు అంటే మొత్తం అక్షరం హల్లు అనేటప్పటికి ఆ నుంచి స్టార్ట్ అయ్యి దాకా వచ్చేది అక్కడ అంటే ఇప్పుడు బోర్డు పెట్టి బాగుంటుంది రాసే మీరు వ్యాసలో ఎంత తలకోక అసలు ఎట్లా దయా చేశాడ విషయం తెలియదు అయితే ఇవి ఉన్నాయి కదా ఇందులో ఉంటే అకారాది అకారాది స్వకార ఉచారణార్థ అయితే హకారము హలో ఉండే అకారం ఉంది అకారం కేవలం ఉచారణ కోసమే తమ ఎంత అచ్చురుచ్చారణ ఆల్రెడీ ఆ ఇ ఆ ఇస్తాం హ ఎవరంట అనేటప్పుడు హాయన్ అంటే లావా ఇట్లా నేర్చుకున్నప్పుడు యాగాల దానికి అకారం ఎసం అంటే దుచ్చారణ కోసం దాని పలకడం కనుక యాగే హాధించే హా అలాగే ఈ మొత్తం అచ్చులు అప్పులు అన్నులు హల్లులు హత్తులు ఇవన్నీ కూడా ఇట్లాకొస్తాయి దీంట్లో ఉండేటువంటి ఏషా మంచే అకార అందులో మళ్ళీ లన్నన ఒకటిస్తుంది అందులో ఉండేటువంటి అకార పడి సంబంధం లేదంటే అంటే ఈ సూత్రాలు తయారు చేయడంలోనే అసలు ఈ ఎంత పక్కన ఇప్పుడు నేను అందుకే ఒక ఐదా వేల సంవత్సరాలు ఫైవ్ ఫైవ్ థౌసండ్ అంటే అప్పటికి అసలు ఏమాత్రం లేదు అని కూడా మించుమించుగా మన ఇంగ్లీషు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసినప్పటికీ భారతం అప్పుడు ఇంచుమించు అదే ఇదిలో ఉన్నప్పటికీ కొంచెం భారతం అవన్నీ వేదాలవ చూస్తే వేదాలను విభజించడం ఒక పద్ధతిలో జరిగింది కానీ ఈ వ్యాకరణం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పే విధానం ఈ సూత్రాలన్ని కూడా దీనికి ఒక చోట ఒక సూత్రం చెప్తాడు నా అంటాడు ఒక్కటే అక్షరం సూత్రం ఆ నా అనేటువంటి సూత్రానికి మీరు ఒక దాని అర్థం కూడా నివేది అంటే దాని పూర్వాపరాలు దాని యొక్క ఆ అర్థాలు ఇవన్నీ చెప్పేటప్పటికీ దీనికి అసలు ఎట్లాగా చేసేదనేటువంటిది ఆలోచించడానికి కూడా వీళ్ళేంత గొప్పగా ఒక అయితే దీన్ని నేను మొట్టమొదటిలాగే చెప్పినట్లుగా దీన్ని అష్టాధ్యాయంతో ఎందుకు లేకుడు అష్టాధ్యాయంతో లేకూడదు అష్టాధ్యాయులు చదిస్తే మీకు అసలు కావాలి వచ్చే అవకాశం లేదు చూస్తున్నది వచ్చే అవకాశం లేదు ఇక్కడ ముని త్రయం మనస్తూత్య అని ముగ్గురు చెప్తారు అందులో మాణనీయ మహర్షి ఒకడు వరరుచి మహర్షి ఒకడు మూడోది భద్రోజీ దీక్షితులు అనేటువంటి మొత్తం ఒక రాసింది మాణనీయ మహర్షి యాకర దాని తర్వాత రాసింది అందులో ఉండేటువంటి ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకటి రెండు పో పోతే దానికోసం బలరుచి అనేటువంటి వాడు వారికి చాలానే రాశారు వాడు అర్థం దాన్ని కదలతారు దాని తర్వాత నేను తెచ్చుకుంటున్నారు దాని తర్వాత చాలా కాలానికి వచ్చినటువంటి పట్టోచీతి చేతులు అనేటువంటి ఆయన కౌముది రాసింది ఈ కౌముది చదువు అంటే అర్థమయ్యి దాన్ని చదువుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది అంటే నేను చెప్తున్నా కదా అంటే నా ఇంట్లో నేను చెప్తున్నాను అంటే వ్యాకరణం మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉన్నట్టయితే ఇప్పుడు మీరు ఏ అపా లేకపోతే అండవరి లక్ష్మీశ్రీ ఆచార్యో కానీ కానీ లేదా వ్యాకరణం చెప్పేవాళ్ళు ఎవరినైనా అడగండి వాళ్ళు ఏమంటారు ఆ పుస్తకం చదువుతుంటే ఒక సమయత్మ వస్తుంది మిత మితంత చదువుతుంటే ఒక పౌరుకు వస్తుంది కాలం కానీ ఈ లోపల ఉండేటప్పుడు ఎంత బాగా ఎంత భావన చెప్పాడు ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎనిమిది అధ్యాయాల్లో మళ్ళీ ఏం చేస్తాడంటే బస్సగా చెప్పు ఎనిమిది అధ్యాయ సపాద సప్తమాధ్యాయ అంతలో అంతరం బేయం అంటే ఏడు అధ్యాయాలకి ఇది ఒక అధ్యాయం ఒక సపాల సప్తమాధ్యాయం మళ్ళీ ఈ చివ చె చెప్పినటువంటి మూడు భాగాల్లో ఉండేటువంటి సూత్రాలు ఎట్లా ఉంటాయంటే దీనికంటే అది బలంగా ఉంటే ఒకవేళ ఇందులో చెప్పినట్టయితే అది ముందు చెప్పినట్టు దానికి లేదు ఇందులో చెప్పింది విలువ అంటే ఈ సుమారు ఈ మూడు ఏడు అధ్యాయాల ఒక కాలంలో చెప్పినటువంటి తర్వాత చెప్పేది ఒకవేళ దానికి వివరినట్లయితే దీని ముద్దాం దీనికి పవర్ పవర్ అట్లా చూసినప్పుడు ఆ గల్లి ఇందులో ఈ ఏడో అధ్యాయంలో మళ్ళీ రెండో రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం కంటే పాదం కంటే మూడో పాదం మూడో పాదం కంటే నాలుగో పాదం నాలుగో పాదంలో అది చివర్ ఉండేటువంటి సూత్రాలు చివరి సూత్రాలు అనేట్టు అంటే పోవడం అంటే ఆ పరిసంక్రమంలో తీర్చడం ఈ సూత్రాలను తయారు చేయడం ఈ సూత్రాలు కూడా మీకు ఎంత చిన్నగా ఉంటాయంటే అంత చిన్న సూత్రాలు మనం ఎక్కడ చూడడం అంటారు తకారస్యం మరిహారే ప్రకార్యం అంటే ఒక సత్ లలిత అనందనుకోండి సత్ లలిత ఆ తకారము పక్కనే లకారం ఉంటే ముందు ఉండేటువంటి లకారం లకార్తో ఉంది అనే సూత్రం ఇట్లాంటి సూత్రాలు చాలా ఉన్నాయి చెప్పచ్చు చెప్పచ్చు చెప్పారు ఇంకా ఇట్లాగే నహ అంటాడు ఒక నేను ఒక సూత్రం అవుతాయి ఆ సూత్రానికి ముందు వెనక చూస్తున్నట్టయితే అసలు ఆలోచన ముందు వెనక అందుకోసం ఏం చెప్పింది ఏంటంటే అష్టాధాయి అవుతుందో కాదు అష్టాధ్యాయుధ ఒక్క వరుసపోతారు ఈ భౌముదిలో చెప్పిందాని ప్రకారం చూసినట్టయితే దీన్ని ఒక బలచక్రం అందో తెచ్చాడు ఎట్లాగైతే వేదవ్యాలు వేదాలన్నింటినీ ఎల్పిజిగా ఉండదు ఒక వర్షక్రమంలో పెట్టాడు ఈయన అష్టాధ్యాయిలో ఉండేటువంటి సూత్రాన్ని ఒక వర్షక్రమంలో పెట్టి దీర్ఘరాత్రులు చవరాలు దీర్ఘరాత్రి చాలా దాని అర్థం ఏంటి దేవతుంది దీర్థరాత్రు అని విషయగా అతని దాన్ని నిర్వహించాడు అతనే మొట్టమొదటిసారిగా ఒక రెండు మూడు నిమిషాలు చేస్తూ వస్తా మనకి ఆభ్యంతరమా మనకి ఒక అఠనం దొరకాలంటే మనకు లోపల ప్రయత్నం బయట ప్రయత్నం లోపల ప్రయత్నం అంటే కలిసి గాలి ఇక్కడ చూస్తుంది ఆవిని చూస్తుంది ఇక్కడి నుంచి వచ్చి వచ్చే ఈ రోజు నేను చెప్పి మాట్లాడినా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నా సంతృప్తిగా ఈరోజు ఎంత గిన్నెందుకు ప్రత్యేకత ఏమిటి అదే అదే తెలియని వాడ మాకు తెలియదు కదా శీతపద్యం అంటే ఆ నాలుగు చరణాలు ఆ కాల మందికి అందపద్యం వస్తుంది అంటే ఆట సారీ ఆటవేళ మరి ఆటవేది తేలిక అంటారు సాధారణంగా ఉన్నటువంటి దేవణపద్యం ఆటవేళది ఆ సందర్శ అంటే ఇలా సందస్సు కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇదిగో ఇది పద్యం ఇందులో ఈ సందస్సు ఇందులో ఈ ప్రత్యేకత ఉంది వాడి కదా అని కన్నాడు వాడికి అడుగు అది అది ఏమిటది అంత పదాలు ఎలా పడ్డాయి ఎలా కవి అంటే ఏం లేదు మనకు మీద అభిమానం కలిగేందుకు ఎదురుతుంది సంగతి కార్యక్రమం అది సుమారు అమ్మా టాపిక్ ఏమిటంది అవసరం వస్తే సహాయానికి వచ్చే విషయం అని కొట్టు వెళ్ళిపోయినా అలాగే మీకు నమ్మకం ఉండాలి ప్లీజ్ ఇప్పుడు మీకు నెల రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నెల రోజులు మీరు బాగా ప్రిపేర్ అయితే ఎంత బాగా మాట్లాడాలంటే మీ భయము పఠాపంచుకోవాలి మాకు బాగా ఆనందం కలగాలి మాకు ఆనందం కలగాలి ఇంకోసారి ఏ టాపిక్ ఇచ్చినా నేను మాట్లాడగలను నమ్మకం మీకు కలగాలి ఆ నమ్మకం ఉంటే మాట్లాడండి లేదో నెక్స్ట్ కొంచెం మాట్లాడవచ్చు అది మీ ఇష్టం నిరుత్సాహపరచడం కాదు నేను నాట్ ఎందుకంటే ఏదో ఒకటి అవగ కొట్టించుకుందాం అనుకున్నప్పుడు తనకు తాను తక్కువ మార్పు ఇచ్చుకుని రెండోసారి అవకాశం వచ్చినప్పుడు ధైర్యం పుచ్చుకోవద్దు నేను బాగా ప్రిపేర్ అయ్యొచ్చాను ఈనాడు ఐదుగారు ఐదు పావు దాకా మీరు ఉండండి నేను మాట్లాడుతానన్న రోజున ఏమవుతుందంటే ధైర్యం ఏర్పడుతుంది రెండోసారి డూ జస్టిస్ అండ్ విన్నర్స్ కిల్లింగ్ ఇన్స్ కిల్లర్ ఇన్స్టింగ్ అని అలా కిల్లర్ ఇన్స్టింగ్ మనిషికి ఏర్పడాలి ఎస్ ఐఎమ్ రెడీ ఐ విల్ స్పీకర్ అలా అనుకున్నప్పుడు ధైర్యం ఎక్కువ అవుతుంది ధైర్యం వల్ల భవిష్యత్తులో లాభాలు తెలియజేస్తాయి అవునా అన్నా ఇప్పుడు మాయాబారి గురించి మాట్లాడారు మా మాయ చేయకుండా మాట్లాడారు అందుకంటే ఈ మధ్యలో ఏం మాయ చేశావో కానీ కూడా వచ్చిన ఆయన వేడియోలో పెరిగాడు వార్తాపత్రికల్లో పని చేశాడు కళం పట్టుకుంటాడు బొమ్మలు ఎక్స్పాడు ఇలాంటి పని చాలా ఉన్నాయి లక్ష్మణి అది సరే మేము అదే యబజ గురించి నేను మాట్లాడటం ఉంటుంది మరొక్క అనంతగారి ఉపన్యాసానికి నాకు ఎవరో చెబుతుంది ఒక నేను మాటలు కొనసాగి వ్యాకరణం క్లాసులో పాటలు చెప్పడం చాలా అందంగా చెబితే పిల్లలు కూడా చాలా ఆసక్తిగా ఉంటారు అలా చెప్పగలిగిన వారు ఆచార్య దువాకర్ల వెంకరావు దానికి ఒక్కరే అని ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళని చెప్పిన మనకి అరసున్నా నొస్తూ చాలా చోట్ల చీకటి అన్నప్పుడు చీ తర్వాత అరసున్నా కటి ఇవి ఎందుకు వస్తాయి అందుకని పాటలు చెప్తా కౌగిలిలో అరసున్నా ఉంటుంది కౌలు ప్లస్ ఇది కౌగిలి కానీ కౌగులించుకున్నవాడు ఎవరు చూపించడు కదా అందుకని మనకు అరుసున్నా కనిపించదు చీకటిలో అరసున్నా ఉంటుంది చీకటి కదా మనకు కనిపించదు అంటూ పాటలు చెప్పుకోవద్దు ఇది ఎవడూ ఇంటి జీవితానికి అరచుకోవాలి ఎక్కడెక్కడ అరసున్నా వస్తుంది అనే విషయాన్ని దేవుడు అలా పాఠాలు చెప్పగలిగితే బహుశా ఎందాక వీరన్న కూడా వ్యాకరణం పట్ల భయం కలగదేమో యోభారత్తులో మేము పిల్లలుగా చాలా అదృష్టం జాము అంటే అవధాన్యానికి నేరుగా శిక్షణం కాకపోయినా నేరుగా శ్రోతలను కాబట్టి నేర్చుకోగలిగాము ఆ నేర్చుకునే అదృష్టం నాకు వ్యవహార చూశాం గురించి కనుక ధైర్యంగా మాట్లాడుతున్నాం రెండు మాయాబజార్ నేను ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు నాకు జ్ఞాపకం ఉన్నంత వచ్చి ఒక ఆరు వందల యాభై సార్లు మూడు వందల యాభై సార్లు వరకు ఇప్పటికీ నా దగ్గర ఇంట్లో టిక్కెట్లు తగ్గ దాచుకున్నాను ఏ ఏ సినిమా హాల్లో చూశాను తర్వాత ఆ వీడియో కేప్లు వచ్చిన నేను కొనుక్కున్న ఏకైక సినిమా కేయాబార్ లో కొనుక్కున్న ఏకైక సినిమా మాయాబార్ కంప్యూటర్ కొనుక్కున్నట్లు కంప్యూటర్లో ఫీడ్ చేసుకున్న ఏకైక సినిమా విజయవారి చిత్రాలన్నీ పాటతో ప్రారంభమవుతాయి మాయాబజార్ కూడా అంతే శ్రీకరుడు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి వర్సిల్లవమ్మ ఈ సినిమాలో చిత్త చివరికి వారికి వచ్చినప్పుడు ఆ గేటు దగ్గర తన్న నాన్న అంటూ ఎగురుతున్నటువంటి వ్యక్తితో సహా ఏ వ్యక్తి క్యారెక్టర్ని మనం కత్తిరించి చూసినప్పటికీ సినిమా మొత్తం చచ్చిపోయిందండి అది తర్వాత ఒక సన్నివేశం నుంచి మరొక సన్నివేశంలోకి వెళ్ళటం మనకి హఠాత్తుగా కత్తిరించి అక్కడ పెట్టినట్టుగా కనిపించదు ఉదాహరణగా పార్కులో ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంతో ఉన్న శశిరేఖని బాబాయ్ గారు వాళ్ళు ద్వారా నుంచి తిరిగి వచ్చారు తండ్రి అని అంటే శసరేఖొస్తుంది ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి బాణకలు అవి వాళ్ళు చూపిస్తూ ఉంటారు హచ్చ పెయిన్ ఈ పేటకి ఇచ్చింది గదిలోకి వెళ్ళి తెరిచి టూడు అంటారు ఆవిడ గల్త్ పెడుతూ ఉంటుంది పెడుతున్నప్పుడు ఫ్లూత్మక ఉంటుంది ఈ లోపు ఇక్కడ సంభాషణంతా జరుగుతుంది అక్కడ ఇందుడు కొడుకే ఉన్నాడు ఇద్దరు వైపు ఉందంటే ఇందుడు కొడుకు కాదు మరెవరు కాదు నా తమ్ముడు కృష్ణుడు అక్కడ ఉండే చూసి పాలనని అని చెప్పి వెళ్ళే బల్గా తమ్ముడు తమ్ముడిని గౌరవించుకుని ఎప్పటికీ అమ్మాయి గదులు పెడుతుంది మ్యూజిక్ కంటిన్యూ అయ్యి ఆ కంటిన్యూషన్ మ్యూజిక్ ఆ అమ్మాయి పెట్టి తప్పగానే నన్ను పెంచండి అంటూ పాపం ఎక్కడ మీకు తగ్గింపు పేషెంట్ కనిపించదు మనం అమ్మాయితో నడిచిపెడుతూ ఉంటాం అలాగే పైనుంచి దూకేసే పట్టుకుంటామంటే నౌకా విహారానికి వెళ్ళే దూకటానికి సిద్ధపడి అంటే వాడు పట్టుకో వెళ్ళేది అమ్మాయి అమ్మపోయింది అందుకని సిద్ధపడిపోతుంది కానీ పైకి మళ్ళీ అలా రావాలనే భయం అనుమానంతో భయమే కాదు భయమో అనుమానం కాదు తెలివి ఈలోక అమ్మాయి లాబర్కి వచ్చి అక్కడ పరుగు మీద ఎండు పెట్టి దానిగా కరిపి ఆ కిటికీలన్నీ మూసి కట్టే అందుకని మనకు ఈలోక మెట్లు అన్ని కట్టేసి ఉంటాయి అంటే ఆ అమ్మాయి అక్కడ పనిచేసే లోపల వీటి ఇక్కడ పెట్టుబడుతూ ఉన్నాడు అని మనం అనుకుంటాం ఎప్పుడు పెట్టాడు ఎలా పెట్టారు నాకు అనుమానాన్ని ఎవరు కట్టింగ్ పెద్దలాగా మనకి కనిపించదు కైలించి ఆఖరి బాణం మీద నుంచి అమ్మాయి తిగటమే మనం చూస్తాం సినిమారావు హీరో అభిమన్యుడు కాదు నిజాన్ని పెళ్ళికొడుకు కాదు అవునా పెళ్ళికొడుకు అన్నగా ఉన్న కఠోత్ ఖర్చులు కాదు ఆ కేంద్ర బిందు ఎన్టీ రామారావు పురుషుడు కాదు సాధించే చెప్పుకోవడం ఆయన గొప్పతనం గొప్పతనం ఆయన గమనించే నేర్పథనం అది ప్రధానంగా పాత్రలు ఎలా నడుపుతాయనకి పాత్రలు అదని ఎలా నడుపుతాయని అంతకేమే సినిమా తెర చెప్పారు లక్ష్మణ్ కుమారుడితో శశరేఖ ముహూర్తాలు పెట్టుకుంటారు వస్తారు వచ్చినప్పుడు ఊరచరాలు మహాత్మ మీరక్కడ వారికి ఏదో వరబిట్టుంటారు కాలదోషం పట్టకుండా పరాపు చెప్పడానికి వచ్చారు అని చెప్పి తీసుకుంటారు అది ఏమైనప్పటికీ మీరు మా అన్నగారితో లోతమాడితే నేను ఒప్పుకోను ఆడినా వారితే గెలుపు వారు ధర్మాత్ములు కానీ మీరు కాదని తెలిసిన మా అన్నగారితో ప్రమాదమేలే అంటే ఎక్కడ కూడా డైలాగులో కంటిభాట అయిపోతాయి అన్నమాట ఒక్కసారి చూసిన వాటిని కూడా మర్చిపోలే అవును మాయాబజార్ స్క్రిప్ట్ పుస్తక అవసరాన్ని కొడుకు ఎంత మాయా బజార్ వచ్చింది వచ్చింది వచ్చిందని తెలుసు మా సంవత్సరంలో ఎక్కడో మాయా వచ్చింది సినిమా నవ్వాలని చెప్పని అదే వాళ్ళప్పుడు సినిమా సాధక బాధకాలు ఫోటోలు అర్థం సాంకేతిక పెడుతున్నప్పుడు కానీ శని గదిలో ఉన్నప్పుడు అనగానే కృష్ణుడు శని పెట్టుమ ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటే తీసుకోండి స్వామిలో భారీ ఆచరణ అంటే మొత్తం సినిమా అంతా ఇలా అబ్బా చెప్తుంది అందుకే కాబోదు ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి వందేళ్ల భారతీయ సినిమా అన్ని భాషలలో అన్ని భాషలు కలిపి అత్యద్భుతమైన చిత్రి పడింది మనందరికీ చిన్న రహస్యం అరవాడు తెలుగువాడికి గౌరవం అందించినప్పుడు బాధపడకుండా ఉన్నందుకు వాడిని నమస్కారం పెట్టారు లేకపోతే మామూలుగా అరవాళ్ళు ఎవరుకోరండి అందులో తెలుగువాడి కాదు ఓ బహుమతి వస్తే అరవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు సాధారణంగా వాళ్ళ మనస్తత్వం ఉంది అలాగే వాళ్ళు కూడా ఆ గుర్తు పెట్టకుండా మాయాబజార్ ఉన్నతంగా అంటే అది మాయాబజార్ తమిళనాడులో డబ్బింగ్ అయింది తెలంగాణలోనూ వచ్చింది అని అది వేరే విషయం పాకిస్తాన్లో ఉండదు విజయ్ చెప్పబోయారు కానీ అంతే కాదు చివరికి బొచ్చ సూర్యకాంతం ఆ శసరేఖని తీసుకుని ఆ పెళ్లి చేయగా అదేమి పెంచుకుంటాను స్టోరీ నాటుకున్నాం ఆ అమ్మాయికి మాట్లాడు వాళ్ళకి మాట్లాడాలి అద్భుతంగా ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మామూలుగా సినిమా చూసి బానే ఉంది అని వచ్చేయటం కన్నా ఏ పడికట్లతో ఒక సినిమాని చూస్తే ఆనందించవచ్చో ప్రే తెలివి వల్ల వచ్చే ఆనందం ఎక్కువ సరే ఇప్పుడు వస్తున్న సినిమాలలో ఇంత జాగ్రత్తగా రచయితలు దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారా కనబడకపోవచ్చు అది వేరే విషయం అంటే ఒక తేలిపోయే రోజు లేని మలచనితనమే కనబడుతుంటుంది చాలామంది సినిమాలలో అదే బాబు సినిమాలలో కొన్ని ప్రత్యేకంగా అర్థం విశ్వనాథ్ గారి సినిమాలలో ప్రత్యేకమైన అర్థం మరి పాత సినిమాలు అట్టి పెడితే రాఘవేంద్ర గారు తీసినటువంటి రాజేంద్రరావు గారు తీసినటువంటి అన్నమయ్య గానీ తర్వాత మంజునాథ ఇలాంటి సినిమాలలో ఉన్నటువంటి అందాలు నేను ఎందుకు మీకు మనం చేస్తున్నానంటే సాహిత్యం మీద అభిలాష కలిగిస్తాయండి ఇప్పుడు మాయాబజార్లో ఉన్న టైప్ వేరు గుండమ్మ కథలో ఉన్నటువంటి విషయం కానీ గుండమ్మ కథలో కూడా ఈ పకడ్బందీ అల్లిక కనబడుతుంది మనకు ఆనందంగా కనిపిస్తుంది ఉన్న స్ట్రెస్ మర్చిపోగలుగుతాం మనం ఆ పదం తీసుకుంటే అంటే పదేళ్లకు ఇరవై ఏళ్లకు జనం మర్చిపోతారేమో కాని ఒక తరం నడిచేంత వరకు ఆ పదం ఇప్పుడు ఈ రక్ష కర్తవ్యం అంటే నచ్చనే ముందు ఆ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది అంటే అంతకుముందు రక్షణ రక్షణ అనేటువంటి పదం కాని కర్తవ్యం అనేటువంటి పదం కాని కొత్తగా పిల్లల వారు సృష్టించిన పదాలు ఉపయోగపెట్టాడు చేసేస్తూ ఉంటాడు చెప్పారు నాకు శసరే కాకమంది అంటే బయటికి పంపించి శ్రీకృష్ణుడు వెళ్ళి నౌకా విహారం చేస్తారు వీళ్ళొక బలరాముడు రేవతి వీళ్ళిద్దరూ లేచి వచ్చేస్తుంటే దేవత అడుగుతుంది అయినా ఈ వయసులో మా చెల్లెలికి నౌకా విహారాలు అంటే ప్రకృతి మహిమ ఎలాగో ఇందులో మనము కూతు రా వాళ్ళిద్దరూ నౌకా విహారం చేస్తారు అడుగుతాయి చూడదు ఆ పదాల ఎంపికలో వాళ్ళ వయస్సుకు పాత్రోచితమైన పాత్రోచితమైన పదాలు లేక పాత్రోచితమైన అనుకున్నాటన నిజానికి నేను అనుకుంటాను చాలా సినిమాలలో ఛాయాదేవి గయాలి పాత్రలే వేసింది చాలా సినిమాలుగా సూర్యకాంతం సరే సరే ఈ ఈ మాయాబజార్కు సంబంధించిన విషయం అనేది చేస్తున్నాను ఛాయాదేవి చాలా గయ్యాలి పాత్రలు వేసిన దాంట్లోనే ఆవిడ కాస్త ఎక్కువ పేరు ఇక్కడ ఈ సినిమాలో మరి బలరాముడి భార్యగా రేవతిగా కాస్త గయ్యాలి పాత్రలేదు సిని కల్పితమన్నారు కాబట్టి దాని గురించి చర్చలేదు కానీ ఆ లాహిరి లాహిరి పాటలో కోరిపోతుంది అందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే మీరు ఎప్పుడన్నా పేపర్ చూస్తే పలానా సినిమా తారేదో ప్రారంభోత్సవ సమయంలో హల్ చల్ చేశారు సందడి చేశారు కనబడుతుంటే అసలు వీళ్ళకి ఏం చేద్దాము అని అనిపిస్తుంది నాకేమను చాలామని కాదు అంటే ఒక సాధారణంగా గయ్యాలి పాత్ర వేసేటువంటి ఒక వ్యక్తి చేత అవునా చాలా సాత్వికమైనటువంటి శృంగారపరమైనటువంటి భావనను ముఖం పైన పలికించడం ఆవిడ ఎంత తీర్థమైన నటి మనో నేను మీకు ఒక విషయం చెప్తాను ఏదన్నా నాలుగు పేజీలు సైకృష్టి లేదు మలాస్ గారి మళ్ళీ చక్కని గ్రోజ్ మంచి గ్రోజ్ ఎదురు పోయిట్రీ అంటే మరి మాట అందరి చక్కని గ్రోజ్ అంటే మరీ పాలుగంటి వారి చాలా టైం గ్రోజ్ రాదు మామూలు తీరిక చదువుకునేందుకు మీరుగా అది గతగారి కావచ్చు చదని క్రోజ్ కావచ్చు మా ఏదైనా కానీ తీసుకుని పది కాపీదాసు గారు అలాగే రాక్ష గారు అసలు ఏమవుతుందంటే నా భయం నేను తరానికి సాయం ఫలం చూస్తున్నారు వరవంటి గారు స్వరంరావు గారు ఫలం వేరు అలాగే అది రాఘవ విశ్వనాథ్ గారు అది వేరు నా కుటుంబరావు ఎలా కనిపిస్తాయంటే నాకు విశ్వనాథం గారు ఎలా కనిపిస్తాయి విషయాన్ని విశ్వనాథం గారు అంటే కూర్చున్నాను ఎదుర్కొన్నాను కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి చేస్తున్నది విషయ వివరణ చేస్తాను మీకు ఫలాని విషయం గురించి చెప్తున్నాను కుటుంబరావు కూడా అలాగే ఒక సంఘటన మధ్యలో పైకి కృషి నేర్చుకోవడానికి ఎట్లా ప్రయత్నించాలి అనేదానికి కుడ్రో వెల్సన్ అని కనిపిస్తుంది అక్కడ అంటే అన్నజాతి వీరుడు అంతకుముందు నల్ల వీళ్ళే ఎవరు మీకు అన్నాడు కదా అనుకున్నవాడు అలా దగ్గరికి నేను చూసింది కుడ్రో అంటే మనుషులు ఎలా తమని మౌనం చేసుకుంటాడు సంఘటనల ప్రభావంతో తాను ఎలా ప్రభావం పడతాడు తాను ఎలా గ్రహిస్తాడు ఎక్కువగా కుటుంబరావు వస్తుందన్నట్టు వారి రచనలు తాత్వికత ఆధారమైతే ఒక విషయాన్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి తాను చూడగలగటమే కాక ఇతరుల చేత దర్శింప చేయగలగటం ఒక రచయిత యొక్క నేపథ్యం వందల సంఖ్యలో ఉన్నారా పదుల సంఖ్యలో ఉన్నారా అనేటువంటి విషయం లేదు కానీ ఒక విషయాన్ని తాను మన మన ఇంపాక్ట్ మీటింగ్లో అనుకుంటా చెప్పబడి ఉంది తీర పిల్లల్ని తీసుకొచ్చి విమానం ట్రిప్ ఒకసారి చూపించారు జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు సిబిఐ జాయింట్ లక్ష్మణ్ గారు చెప్తారు చెప్పిన తర్వాత మామూలుగా అమ్మ ఎలా ఉంది విమానం అంటే కొత్తగా ఉంటే అనుభవం అనుభవతి పోయినట్టుంది ఇవన్నీ మామూలుగా ఎవరైనా చెప్తారు ఒక అమ్మాయి మాత్రం పైకి వెళ్తున్నా కొద్ది ఇంత పెద్ద బిల్డింగ్లు కూడా చిన్నగా కనబడుతున్నాయి కదా అలానే జీవితంలో పైకొస్తున్నా కొద్ది సమస్యలు కూడా చిన్నవిగా మారతాయి అని చెప్పి అది ఆయన ఉన్న పన్నెండు మందితోనూ ఆయన పంచుకున్నాను ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి ఇక్కడ ఆ అమ్మాయి పెద్ద రచయిత్రి కాదు ఏదో ఒక సహజంగా అంటే చాలా సహజంగా చాలా సహజంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా అప్పటికప్పుడు అమ్మాయి కనిపించింది ఏది పైకి వెళ్తుంటే పెద్దవన్నీ చిన్నగా కనబడుతున్నాయి అని జీవితానికి అన్వయం చేస్తుంది నేను అనుకుంటున్న తర్వాత అమ్మాయి ఏమవుతుందో నాకు తెలీదు కానీ ఒక చక్కని భావుకత ఉన్నటువంటి వ్యక్తి రచయిత్రి కావచ్చు సైంటిస్ట్ కావచ్చు మరొకటి కావచ్చు అది వేరే విషయం అయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకు కనబడుతుంది అంటే దేశం డెవలప్ చేసుకోవడం అని నేను ఎందుకు చెబుతున్నానంటే రోజు ఒక్క ఐదు నిమిషాల్లో నాకు చదవండి అమ్మా ఒకే పుస్తకం చదువుతారో లేక నా బలహీన చెప్తారు మరి పుస్తకాలు దగ్గర పెట్టుకుని ఏది కంప్లీట్ చేయకుండా రెండో రెండు పోతాం పుస్తకాలు చెప్పారు ఆయన అంటే అది ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్టర్ ఎన్ని విషయాలు చెప్పారు ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అయినప్పుడు వాళ్ళు ఇద ఎలివేషన్ వాళ్ళకి ఇదే కాదు వరకదు కాదు ఆ ముగ్గురు మిత్రులకి గుర్తింపుతుందేమో సందర్భం వచ్చింది కాబట్టి నేను చిన్న విషయం వరకు చేస్తాను ఆ రోజు పట్టాభిరామ్ గారు గమ్మ గారు మన జాయింట్ డైరెక్టర్ లక్ష్మారాయణ ఎందుకో పట్టాభ్రాహ్ గారు అని ముందు వరుసలో కూర్చుంటే ఆ విశ్వనాథం గారు ఇది సమీక్షిస్తారని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది నేను వెళ్ళి మీకు వెళ్ళి పిలుస్తారని ఆలోచన ఇది ప్రిపేర్డ్ కాదు అన్ప్రిపేర్డ్గా ఆలోచించి నేను ఎలా మొదలెట్టానంటే మీకు తెలుస్తుంది అది పాట పాడి గాలి అంటే ఏదో గాలి చూసుకొస్తే తప్పు నాదిగారు అండి కదా అంటే గాలి జనార్దన్ రెడ్డి గారిని జనం పట్టించి అందుకే నేను ఎప్పుడు చెప్తున్నానంటే ఆ స్పార్క్ అండి దట్ స్వాట్ మస్ట్ ఇగ్నైట్ ఆ స్పార్క్ ఇగ్నైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాలో కూడా ఇంత మ్యాటర్ గ్యాదర్ చేస్తాడు పెద్ద టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ కు పంద చెప్తారు వీళ్ళు ఇలా ఆలోచిస్తే అలా పట్టుకుని లాగేయగల ఇంకో చిన్న పాయింట్ చెప్తారు అది సంపూర్ణ రామాయణం నా పుత్తుడే లేదో విశ్వామిత్రుడు రామలక్ష్మణ్లని యాగ సంరక్షణార్థం దశరథుడు కూడా మహవాట పెట్టి వర్శిష్ చూపిస్తే వాటిని తీసుకెళ్తారు తీసుకెళ్తున్నారు వాడు సుప్రదా కౌశల్య సుప్రదారని చెప్పి పొత్తునే నిద్రలేబాడు ృ్యా తెచ్చుకొచ్చిన తర్వాత తాను అనేక సంవత్సరాలు కష్టపడి బ్రహ్మర్ష్యాన్ని పెంచుకోవడానికి కృషి చేసినటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ రామలక్ష్మణులకు నేర్పిస్తాడు అశీతా కళ అది ఏమిటది ప్రయోగ ఉపసంహార విధానాలను నేర్పిస్తాడు అశ్వకామకు ప్రయోగం వచ్చి తప్ప ఉపసంహారం తెలుసు అభిమన్యుడికి పద్మ వ్యూహంలో ప్రవేశించడం తెలుసు తప్ప బయటకు రావటం అంటే నేర్చుకున్నప్పుడు ఆధిపత్యం నీకు ఎప్పుడు వస్తుందంటే ప్రయోగించవలెనో ఉపసంహారం చేయ అంటే మీరు గనక అస్త్రాన్ని ప్రయోగిస్తే నేను దాని ఉపసంహరించగలగాలి లేక నేను ప్రయోగించిన అస్త్రాన్ని నా చేత కాదని కూర్చోకుండా నేను దాన్ని ప్రసంహరించుకోగలను నీ ప్రయోగ ఉపయోగ సంహారాలను నీకు దారపోతున్నాను అంటే అప్పుడు ఆ చది నాకెంత బాగా నచ్చుకున్న ఆ సీను అక్కడ రామలక్ష్మణులు ఆ దేవతలకు దండం పెట్టి అవసరం వచ్చినప్పుడు అందిస్తాం అప్పుడు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అంత అవధి మా ఆయన ఒక అయితే ఆయన కారబూసిన విద్య అంతా కూడా ఇదేదో ఇన్స్ట్రుమెంటు పెన్ను పెన్సులు ఆయుధము కత్తి కడారి గొడ్డలి అలా లేవది మంత్ర రూపంలో ఉన్నాయి ఆ మంత్ర రూపంలో ఉన్నటువంటి అదృశ్య దేవతలకు వాళ్ళు నమస్కారం పెట్టుకుని తలుచుకున్నప్పుడు మీరు ఉచు మమ్మల్ని అనుగ్రహించండి అంతవరకు అయితే ఒక సన్నివేశాన్ని ఉన్నది దా మంత్రాలు ఉన్నాయా లేవాడు క్షణం పక్కన పెట్టండి అర్థం చేసుకోవచ్చు అంటే ఏ ఉదాహమైన స్థాయిగా తెలిపి ఎదిగాడో ఈ ఊహ కల్పన చేశాడు అది మన గంగావత గతాచూట గంగావతరం నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నేర్చుకుంటే సాధన చేస్తే నీ సామర్థ్యాన్ని బట్టి గురువు అనుగ్రహించినా స్వీకరించే సామర్థ్యాన్నిలో ఉందా లేదా సత్తా నీలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని బట్టి నేర్చుకున్న తర్వాత అవి నీ జ్ఞాపకశక్తి అద్భుతంగా కనుక అభివృద్ధి పరుచుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు గుర్తుకొస్తుంది అనేటువంటి విషయం అందులో అంతర్ధీనంగా ఉన్నటువంటి విషయం అందుకే కదా కర్ణుడు వెళ్లి పరశురావుని మెప్పించినా కూడా నీకు అవసాన సమయంలో నీకు మంత్రాలు వేసి గుర్తుకురావు అస్త్రాలు గుర్తుకురావు శాపం ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే తెలుసుకునే తెలివి గుర్తుంచుకునే పద్ధతి మరొక రాకుండా ఉండేటువంటి విషయం అవసరం వస్తే పంచుకోవాల్సిన విషయం నిదర్శకున్న సంబంధించి అమ్మాయి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రశ్న అడగబోతుంది ఎందుకంటే సంబంధించి ఒక ప్రశ్న ఇబ్బంది పెట్టినాను అప్పుడు కూడా ఆయన కోపం రాలేదు కోపం రాలేదు నాకు అక్కడ నచ్చడంతో పాటు ఏమన్నా తెలుసిన మీరు ఏ ప్రశ్న అడిగి నా సమాధానం చెప్తాను కానీ ఇక్కడ మీడియా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలా మీడియా ముందు చెప్పనమ్మా అని చెప్పడం ఎంత ప్రయోజనం ఆ తర్వాతనే మళ్ళీ కావాలని రెచ్చకుంటారని ఇంకా కొందరికి తమ చిత్త ఆయుధంగా భావిస్తారు ఎదుట ఉన్నది ఎవరో ఒకరిస్తే ఆయనకుంటున్నాము తనకున్న వయస్సు కన్నా ఆయన ఎక్కువ అనుభవం ఉంది ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఇంకేదో నేను చాలా గొప్పతనం కదా సార్ భగవంతుడు ప్రతిభను గ్రహిస్తే దానికి తగ్గ అర్హతను అదృష్టాన్ని అందిస్తాడ లక్ష్మణ గారిలో ఆ తర్వాత నేను కలవటం జరిగింది వీడియా కార్యక్రమం సందర్భంలో అది వేరే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తొనకని నిందుతనం నిందుకుండ గుణం ఇక్కడికి కనబడుతుంది మనకు ముందరూ తేలిపోతారండి ఆ తేలిపోతే ఎదుట వ్యక్తి కాసేపు నిమిషం మిమ్మల్ని మీ దృష్టిని ఆకట్టుకోవడం ఆకర్షించడం కానీ నాలుగు కాలాలు పిలిచేటువంటి తయారు చేస్తానని చెప్పి చెప్పారు ఇంటర్వ్యూ టైం నుంచి బాగుంటాయి వాడిని ఎవరిని అడిగాడు తప్ప ప్రశ్న ఐఏఎస్